పరలోకం వందున్న తండ్రి ఎస్ఐ నీకు వందనాలు తండ్రి ప్రభునికే స్థుతులు స్తోత్రములు తండ్రి కనికరం గల తండ్రి కృప కలిగిన తండ్రి జీవం కలిగిన జీవాధిపతి అయిన నా తండ్రి నీకే పాదాభి వందనాలు తండ్రి విశ్వాసమునకు కర్త ఆదరణకర్త ఆలోచనకర్త ఆశ్చర్యకరుడ స్థుతులకు స్తోత్రారుహుడా మహా మహోన్నతుడ సర్వోన్నతుడ కృపామయుడ తేజోమయుడ ధవల వర్ణుడ నా తండ్రి నా ప్రాణప్రియుడ నీకే వేలాది స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలమంతా తండ్రి కాచి కాపాడినావు తండ్రి పగలు కలిగే బాణమైనను రాత్రి వేళ కలిగే తెగులైనను ప్రభా వేటగాని ఊరిలో నుండి ప్రతి విధమైన నుంచి ప్రభా మమ్మల్ని సురక్షితంగా ఈ గడిచిన కాలమంతా కాచి కాపాడినవు నీకే వేలాది పాదాభి తండ్రి అలాగే ప్రభా ఈ మధ్యాహ్న కాల తండ్రి నయన నీతో నాయన గడిపే భాగ్యం ఇచ్చినావు ప్రభా తండ్రి నీ ఆరాధనలో మేము పాలు పొందుతుండగా ప్రభా తండ్రి ప్రార్థనల ద్వారా మీరు మహిమనుందండి అలాగే ప్రతి పాట కూడా ప్రభా నాయన మిమ్మల్ని స్థుతిస్తున్నాం మీరు స్థుతులపై ఆసిన్నమైన దేవుడు అవుతండ్రే అలాగే ప్రభా నీ వాక్యం నీ స్వరం వినిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఎవరైతే ప్రియులు ఇంకా రాలేదో ప్రభా వాళ్ళందరూ త్వరపడి వీలుగా నాయన వచ్చి యొక్క ఆరాధనలో పాలు పొంది ప్రభాని యొక్క దీవెనలు వాళ్ళు పొందుకోవాలా ప్రభ రాని వాళ్ళు పరిస్థితుల వల్ల రాని వాళ్ళని కూడా ప్రభ మీరే దీవించండి ఆశీర్వదించండి వాళ్ళ పనుల్లో రాకపోకల్లో మీరు తోడుండండి మీరే కాచి కాపాడండి ప్రభా తండ్రి ఈ జరిగే ఆరాధన అంతట్లో ప్రభ మీకే మీకే ఆధిపత్యంగా జరగాల ప్రభా మీకు మహిమకరంగా జరిగించండి మీరే ప్రభ ఆత్మరూపిగా మా మధ్య మాతో ఉండి ఈ ఆరాధన అంతట్లో మీరే మహిమ ఘనత ప్రభావములు మీకే జరిగినగాక తండ్రి మీరే ప్రభ ఈ ఆరాధన అంతటిని తండ్రి మీకు మహిమకరంగా జరిగించి మాకు తోడైండి నేను నీ స్వరం వినిపించమని ప్రార్థిస్తూ నజరేడైన యేసు క్రీస్త పరిశుద్ధ నామంలో ప్రార్థించి తండ్రి ఆమె ఆమె థ్యాంక్ రవి బ్రదర్ ప్రైజ్ చూడుమే కల్వారిని ప్రేమ ప్రభువు నీకై నేను చుండేను క్షణ శ్రీయేసుడు సిలువాలు వేలాడుచున్నాడుగా సిలువాలు వేలాడుచున్నాడుగా చూడుమో ఈ కల్వారిని ప్రేమ ప్రభు నీకై నిలుచుండేను గొప్ప రక్షణ నివ్వ శ్రీయేశుడు సిలువాలు వేలాడు చున్నాడుగా సిలువాలు వేలాడుచున్నాడుగా మానావులెంతో చెడిపోయి మరణించేదామాని తలపోయక మానావులెంతో చెడిపోయి మరణించదని తల్లపోయక ఎరుగారు మరణముని కామణి నరకామున్నదని వారు గరు ఎరుగారు మరణముని కామణి నరకామున్నదని వారు గరు చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమా ప్రభువు నీ కై నిలుచుండేను గొప్ప రక్షణ ని శ్రీయేశుడు సిలువాలు వ్రేలాడుచున్నాడుగా సిలువాలు ఇహ మందు నీకు కలవనీయు చనిపోవు సమయాన వెంటారావు ఇహ మందు నీకు కలవనీయు చనిపోవు సమయాన వెంటారావు చనిపోయినను నీవులే చేదవు తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా చనిపోయినను నీవులే చేదవు తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా చూడుమో ఈ క్షణమే కల్వారిని ప్రేమ్మ ప్రభువు కై నిలుచుండేను గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుడు సిలువాలు వ్రేలాడుచున్నాడుగా సిలువాలు వ్రేలాడుచున్నాడుగా మనలను ధనవంతులుగా చేయను దారిద్రుడను మన ప్రాభువు మనలాను ధనవంతులు గేయను దారి దృఢాయను మన ప్రాభువు రక్తము కార్చేను పాపులకై అంగీకరించుము శ్రీసుని రక్తము కార్చేను పాపులకై అంగీ ీకరించుము శ్రీయసుని చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువు నీ కై నిలుచుండేను గొప్ప రక్షణ నివ్వ శ్రీయసుడు శిల్వాలు వేలాడుచున్నాడుగా సిల్వాలు వేలాడు చున్నాడుగా సిల్వా చూడు వాప్రి ఆ ప్రేమ కై నీవో ఏమిత్వో సిల్వా పూడుము వా ఆ ప్రేమ నీవు ఏమిత్వో అర్పించుకోనీదు జీవితము ఆయాన కోరా కై జీవించుము అర్పించుకోనీదు జీవితము ఆయాన కోరా జీవించుము చూడోము ఈ క్షణమే కల్వారిణి ప్రేమా ప్రభువు నీ కై నిలుచుండేను గొప్ప రక్షణ నీయ శ్రీయసుడు సిలువాలు వ్రేలాడు చున్నాడుగా సిలువాలు వ్రేలాడు చున్నాడుగా హలో థ్యాంక్ యూ రవి అను థ్యాంక్ యూ గారు మన వాక్యం వాక్యం ధ్యానించడం ముందు చిన్నగా ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం ధ్యానిద్దాం అందరూ కళ్ళు మూసుకోండి స్వత్రం ప్రభావ పరిశుద్ధిగా గొప్ప దేవ సర్వశక్తి మంతుడానికి వనాలి సయ్య అబ్రహాం గొప్ప దేవ కృప మేడన తల్లి నీకే వందాలి ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడి నీ కృపలు మమ్మల్ని భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజ్జీలుగా పెట్టుకున్నారు తండ్రి దివారా మమ్మల్ని కాచి కాపాడి అయినా మీకు కృపర్మ కనుగరించిన నా దేవ మంచి ఆర్గన్మ కనుగరించారు మీకు ఉదే కాల సమయంలో మధ్యకాల సమయంలో మీ వాక్యం ధ్యానించి సమయాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి మీకు వర్ణాలు కాపల్ నీకు వర్ణాలుస్తాయి నీకే కొత్త నేతలైనా సమస్త గణత మహిమా ప్రభావం మీకే సమర్థించుకుంటున్నామైనా గొప్ప దేవ మీ మధ్యకాల సమయంలో వాక్యం ధ్యానించబోతున్నదైనా మీరు మాత్రం మాట్లాడిన ప్రభావ మీకు నూతనైన పశురాత్మ అభిషేకం అందరూ కనుగరించినైనా ఈ వాక్యంలో సత్యం గ్రహించలే మా ఆత్మీయ నేతలు ఇప్పటి ప్రభావం మీరు మాత్రం మీకు స్వరమే వినాల అయినా ఇస్తే ప్రభావం వాక్కు మాల నుంచి బయలుదేరాలి మీకు సమర్థవంతమైన వాక్కు మీ ప్రకటించి బిడుగా చేయండి అది మానించాల వేళ మీరు ప్రభాతాలు మాట్లాడమని పర్షద నామైన తల్లి మనం ఒక మూడు వారాల కింద రెండు వారాల కింద అనుకుంటా కీర్తన గంధంలో నుంచి ఒక వాక్యం ధ్యానించినము అది ఆ వాక్యము చాలా విషయాలు అక్కడ రెండవ రెండు మనం ధ్యానించినము అది తిరిగి ఒకసారి మనం చూసుకొని కొన్ని వాక్యాలు మనం చూసుకున్నాము ఆ ఇక్కడ కీర్తన గంధం అరవై ఎనిమిదో నుంచి పదిహేడు వచ్చంలో నుంచి ఇక్కడ ఉంది వాక్యము దేవుని రాధములు సహస్ర సహస్రము సహస్ర సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు సీనాయి పరిశుద్ధం పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమైన చూడండి ఇది ఇంగ్లీష్ బైబిల్లో వేరేలాగుంది ఇంగ్లీష్ బైబిల్ మనం చూస్తే చెప్పారు నెక్స్ట్ ఎయిట్ లో ఇక్కడ 20000 even thousand of angels anundi ikkada dootalu anund kada acharyat of god andi ante devudu a a taruvatha ayi unnadu taruvatha 20000 anundi english bible lo taruvatha aa brother 20000 ayundi akkada aithe nenu kani chestunna kada taruvatha em undi english bible em undante devuni radalu 20000 anundi taruvatha వేలాది మంది దూతలు కూడా అని ఉంది యోహో వాటిలో చీనాయలో ఉన్నట్టుగా పవిత్ర స్థలంలో ఉన్నాడు అంటే ఆ ఈ ఈ రథాలు అంటే దేవుని సైన్యం కూడా ఉంది అనేది మనం చూస్తున్నాం ఇక్కడ కాబట్టి ఆ సైన్యము మనం ఎలిషా దగ్గర చూసినప్పుడు ఆ గెహాజీ వచ్చిన బయటకు వచ్చినప్పుడు చూస్తే అన్ని ఈ రోగపరమైన రథాలు ఉంటాయి సైన్యుడు కానీ దేవుని సైన్యం కూడా ఉంది అని అక్కడ మనం చూస్తాం అక్కడ వేల వేల అగ్ని రథాలు ఉన్నట్టు మనం చూస్తాం ఎక్కడ కూడా ఇంగ్లీష్ సహస్ర సహస్ర అంటే అర్థం కాలేదు దేవాది ఎట్లా అర్థం చేసుకోవాలి కాబట్టి ఇంగ్లీష్ బైబుల్లో చూస్తే ఆ గూగుల్ కాన్సులేట్ లో మనం చూస్తే ఆ అక్కడ ఏముందంటే ఆ ఇరవై వేలను ఉంది అక్కడ తర్వాత వే వేలాది మంది దేవదూతలను ఉంది అక్కడ అంటే దేవుని సైన్యం అంటే దేవుని సైన్యం వాటిలో ప్రభువునంట అంటే ఆ వాటిలో ప్రభున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల కొత్త నిబంధనలు మనం చూసినప్పుడు దూతలు ఉన్నప్పుడు మనకే సాదేశం సంగ దూతులప్పుడు కాబట్టి నీలో ప్రభు ఉన్నాడు అంటే మనలో మనలో ప్రభు ఉన్నాడు అనే విషయం కాబట్టి ఆయన సీనా పరత నుంచి ఉన్నాయి అక్కడ పరిశుద్ధ స్థలంలో ఆయన ఉన్నాడు కాబట్టి మన ప్రభు పరిశుద్ధ స్థలం మన హృదయం పరిశుద్ధ స్థలంగా మన ప్రభు తయారు చేసింది అనేది ఇక్కడ విలుస్తుంది కానీ ఇక్కడ ఇక్కడ కూడా మనం చూస్తే ఈ సైన్యం అంతా దేవుని దూతలు పాత నిబంధన కాలంలో దేవదూతలు కాబట్టి కొత్త నిబంధనలో సైన్యం అంటే గుర్రాలు చారిత్ర అంటే గుర్రాలు రథాలు కదా ఆ రథాలు అన్నట్టు ఆ రథాలు తోలుకుంటూ వస్తున్నారు అన్నాడు కాబట్టి మనం అక్కడ కూడా తీస్తే ప్రకటన గన్న పంతొమ్మిది ఆర్యంలో మనం చూసినప్పుడు అక్కడేమో తెల్లని గురుల మీద మన ప్రభు ఆయన వస్తుంటే ఆయన వెనకాల ఎంతో మంది సైన్యం వస్తున్నట్టు చూస్తాం ఈ వాక్యం ఆ వాక్యం చూసుకుంటే కొంచెం దగ్గర సంబంధం ఉన్నట్టు కనిపిస్తుంది అన్నట్టు కాబట్టి అక్కడ మనం ప్రభుతో పాటు ఆయన జయించటకు జయించకు బయలు వెళ్ళడానికి చూస్తామన్నాం కాబట్టి ఆయన లోకాన్ని జయించడానికి బయలుదేరిండు కాబట్టి ఆయన ఆయన సైన్యం మనం అనేది మనం అర్థం చేసుకోవాలా అక్కడేమో ఆర్మీస్ అని ఉంది అక్కడేమో చారిట్ అంది ఉంది కాబట్టి ఈ సైన్యం అనేది ఏంటన్నప్పుడు ఆయన పరిశుద్ధ స్థలం నుంచి బయలుదేరుతుంది ఆయన ఆయన నుంచే బయలుదేరుతుంది అన్నప్పుడు మనం అర్థం చేసుకున్నాం ఆయన బిడ్డలో ఆయన పశుద్ధ స్థలంలో నివసించే గొప్ప దేవుడు కాబట్టి మన హృదయంలో నుంచి మన హృదయంలో మన ప్రభు కాబట్టి మన ప్రభు నడిపిస్తున్నాడు ఆ రీతిగా ఆయన పక్షంగా అనేది మనం అర్థం చేసుకుంటాం ఇక్కడ అయితే అయితే ఆయన అక్కడ ఉన్నప్పుడు మళ్ళా కింద వచ్చినప్పుడు వాటిలో ప్రభు ఉన్నాడు అక్కడ అయితే సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమైన కాబట్టి సీనాయి కొండ పరిశుద్ధ కొండ అంటే సీనాయ పద్ధతి మీద ఆ ధర్మశాస్త్రం ఇచ్చింది మన ప్రభు మూషకి కాబట్టి ఆ సినాయి కొండ తర్వాత సీయోను పర్వతం కృత నిబంధనకి వచ్చి సియోను పర్వతం అనేది మన ప్రభుత్వ గొడపల్లి ఉంది కాబట్టి ప్రభుతో పాటు మనం ఉన్నాము అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఆ రీతిగా అయితే ఆయన ఎక్కడ ఎక్కడ వెళ్తుందో అన్నట్టు మనం అర్థం చేసుకోవాలి ఎక్కడ కింద పద్దింద వచ్చిందో చూసినప్పుడు నీవు అహరోణం అయితే వారిని చెరపట్టుకొని పోతివి మనుషుల చేత నీవు కానువికలను తీసుకొని ఉన్నావు అని ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ యహో అని దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకులు చేత సహితము నీవు ఆ కానుకలు తీసుకొని ఉన్నావు అంటే ఇక్కడ ఇక్కడేమో తీసుకొని ఉన్నాడని ఉంది కాబట్టి ఇక్కడ మనం అక్కడ చూస్తే ఎపిస్ రాసిన పత్రిక నాలుగో దేవుని మనం చూస్తే అక్కడ ఇచ్చిండని ఉంది కానుకలు కాబట్టి ఇక్కడ ఇవ్వడం అక్కడ తీసు అక్కడ ఇక్కడ తీసుకోవడం అక్కడ ఇవ్వడం అన్నప్పుడు దేవుని నుంచి మనం ఆయన నుంచి మనం ఏం తీసుకుంటాడు ఆయన నుంచి మనం ఏం తీసుకుంటాం మనం ఏంటి ఆయన ఆయన నుంచి మనం ఆయన మన నుంచి ఆయన ఏం కోరుకుంటాడు అప్పుడు మనం మనకు ఆయన ఏమి ఇచ్చిండు ఒక విధంగా అర్థం చేసుకోవాలా ఆయన కుమారుడు మనకు అనుగ్రించండు ఒక బహుమానం లాగా అట్లా కూడా అర్థం చేసుకోవచ్చు ఆయన కుమారుడుని మనకు అనుగ్రహించబడినాడు కాబట్టి తర్వాత ఆయన నుంచి నుంచి మనల్ని దేవుడు ఆయన చింత నర్పించి ఆయన కుమారుడు ద్వారా ప్రభు ప్రభు మన ఆయన తండ్రికి సమ మనకు సమర్పించండి కాబట్టి తండ్రి తండ్రి కుమారుడు అని ఒకటే మాకు తెలుసు విధానం కాబట్టి ఆయన రోల్స్ అనేది ఏ రీతిగా ఉంటది అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఆత్మీయంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన ఇక్కడ ఏమైనా ఇక్కడ కూడా అట్లనే కనిపిస్తుంది ఆయన చాలా కష్టతరంగా వాక్యం మనం అర్థం చేసుకోవాలంటే కానీ కొన్ని వాక్యాలు దేవుడు నాకు చూపించాను కాబట్టి నేను అవి నేను చూస్తున్నాను ఇక్కడ ఏముందంటే నాలుగో అధ్యాయం ఎనిమిదవ విషయంలో అందుచేత ఆయన అహోణమైనప్పుడు చరణ్ చేరగా చరణ్ చేరగా పట్టుకొని పోయిన మనుషులకు యూలను అంటే చరణ్ చరలోకి పోయిన చరణ్ చేరగా అను పైకి వెళ్ళిపోవటం తర్వాత చరణ్ చేరగా పట్టుకొని పోయి ఆ మనుషులకు యూలు కాబట్టి మనుషులకు ఎక్కడ యూవును అనుగ్రించి అంటే బహుమానాలు దేవుడు ఇచ్చిన అహరోణమయం అనగా అంటే అహరోణమయం ఏం చెప్తున్నానంటే ఆయన భూమి యొక్క కింది భాగంలోకి దిగిలే అర్థం ఇచ్చి కదా అంటే భూమి యొక్క కింది భాగం అంటున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఆ మనం చూస్తే అది మృతులోకం అన్నట్టు అట్లా కూడా అనొచ్చు ఎందుకంటే యాకోబు ఆ మనం చూస్తాం ఆదికాండంలో ముప్పై ఏడో మనం ముప్పై ఐదో చూసినప్పుడు ఆయన ఏషాబు గురించి ఏషోబు గురించి ఆయన ఎంతగానో రోధిస్తూ ఉంటాడు నా కుమారుడు చనిపోయిండు నేను కూడా మృతులోకి చనిపోతాను నా కుమారుడు దగ్గరికి వెళ్ళిపోతానని చెప్తూ ఉంటాను అంటే పాత నిబంధన కాలంలో మృతులోకం అనేది ఉందే ఉంది కానీ కొత్త నిబంధనకు వచ్చే వరకు అది దేవుని నమ్ముకున్న వాళ్ళు ఆయన అందరూ డైరెక్ట్ ఆయన పర్లోక రాజ్యంలో ఆయనతో పాటు ఉంటారని మనం చూస్తున్నాం కాబట్టి ఈయన ఎందుకు తిండికి దిగాల్సి మన ప్రభు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి విషయం ఏంటంటే ఆ పాత కాలంలో చాలా మంది దేవుని భక్తులు ఉన్నారు ఎంతో మంది భక్తులు ఉన్నారు పాత నిబంధన కాలంలో ప్రభులు నమ్ముకున్న వాళ్ళంతా ఎంతో మంది ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా ప్రభులు ఏ ప్రభు ద్వారా రక్షింపబడాల అంటే గొర్రెపల్ల రక్తం ద్వారా వాళ్ళంతా ప్రభు చెంతకు చేర్చబడాల ఎందుకంటే పాత నిబంధన కాలంలో గొర్రెల రక్తం ద్వారా కోడల రక్తం ద్వారా పాపం పోలే అది పాపం కతిపుచ్చింది కానీ అది సంపూర్ణంగా పాపం తీర్చేవడలే కానీ ఒక ఏసు ప్రభు సూచనగా ఉంది ఆ గొర్రెపిల్ల పాత నిబంధన కాలంలో కాబట్టి ఆ జగత్ పునాది వేయబడకముంటే గొర్రెపిల్ల మన కొరకు వదింపబడేను అని చూస్తాం మన ప్రీతి పత్రికలు కాబట్టి అది దేవుని ప్రణాళిక అన్నట్టు కాబట్టి ఇక్కడ ఆయన బహుమానం తీసుకొని పోయింది కానీ ఇక్కడ మనం అర్థం చేసుకున్నామంటే ఆయన రక్తం తీసుకొని పోయిన కిందికి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఏసు ప్రభు ద్వారా రక్షణ సమస్తం ఆయన ద్వారా రక్షణ కాబట్టి ఏరే మార్గమే లేదు కోడల రక్తం ద్వారా లేదు రక్తం లేదు కాబట్టి అది ఖాళీ ఒక చూచనగా ఒక నీడలాగా ఉంది పాత కానీ ఏసు నిజ స్వరూపం ఆ బలులతో మనకు అవసరం లేదు కాబట్టి ఆయనే బలి అర్పించబడి మన కొరకు అనేది కాబట్టి ఆయన అర్పించబడిన తర్వాత ఆయన అర్పణ ద్వారా అనేకుల్ని ఆ రక్తం ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళకి రక్షణ అని ఆయన రక్తం తీసుకొని మనం అట్లా మనం అర్థం చేసుకోవచ్చు ఆ రీతిగా ఎందుకంటే ఆ వాళ్ళు ఏ మార్గం లేదు వాళ్ళకి మనం లేకుండా ఆ వాళ్ళకి లేదు మార్గం ఎందుకంటే ఇక్కడ చూస్తాం మనం హెబ్యులు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు చివరి అధ్యాయంలో లాస్ట్ భాగంలో ఆ అధ్యాయం ముప్పై తొమ్మిదో విషయంలో తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారేణను మనము లేకుండా సంపూర్ణలో కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచిన గనక వీళ్ళు వాగ్దాన ఫలము అనుభంపలేదు అని ఇక్కడ చెప్తుంది ఇక్కడ వాక్యం కాబట్టి మనమ మనం లేకుండా అంటే మనం అంటే కొత్త బంధన కొత్త నిబంధనలు ఉన్న వాళ్ళ దేవుడు బిడలు ఇలంతా అంటే పాత్ర విశ్వాసాలు దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎంతో ఉన్నారు కానీ వాళ్ళు ఇంకా సంపూర్ణ రాలేదని చెప్తుంది వాక్యం మనము లేకుండా అంటే ఆ మనం అర్థం చేసుకోవాలా మరీ శ్రేష్టమైన దేవుడు ఇచ్చింది ముందుగానే సిద్ధపరిచింది పరలోకంలో ఇద్దరి కొరకు వాగ్దాన ఫలం అనివింపలేదని దేవుడు వీళ్ళంత వీళ్ళంతా రెగ్యులేషన్ పత్రిక పదకొండు అర్థం విశ్వాసాలంతా కాబట్టి వాళ్ళందరి గురించి ఆయన రక్తం తీసుకొని కొన్నట్టు మనం చూస్తాం అంటే అట్లా ఆ రీతి మనం అర్థం చేసుకోవచ్చు మనం కొత్త నింధంలో ఏముందంటే చనిపోయిన వాళ్ళంతా ప్రభుత్వ సన్నిధికి వెళ్ళిపోతారు డైరెక్ట్ గా అని కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకో ఆయన ఎందుకు పోయిండోడు అనే దేశము ఇక్కడ బహుమతి ఇక్కడ ఒక విధంగా అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆయన ఎందుకు కానుకలు తీసుకుంటున్నాడు ఆయన అక్కడ అక్కడ కాబట్టి ఆయన కానుకలు తీసుకోవడానికి ఆయన మన దగ్గర ఏముంది కాబట్టి ఆయన ఎందుకో ఆ రీతిగా అక్కడ చెప్తున్నారు మనం అర్థం చేసుకోవాలి ఆయన చరణ్ అన్నప్పుడు విశ్వాసాల ఘాతుల సైతము వాళ్ళించిన కానుకలు స్వీకరించాలంటే ఆయన దృష్టిలో ప్రణాళికలో అందరికీ దేవుడు అవకాశం ఇచ్చిండు అనేది అక్కడ అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే పాత నిబంధన కాలంలో ప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఏడే కూడా ఉన్నారు కానీ వాళ్ళకు మార్గం ఏంటంటే ఏ స్ప్రభ ద్వారా అందరూ రక్షింపబడాలా అనేది ఒక మార్గం కానీ వాళ్ళందరి దగ్గర కూడా ఆయన పోయినట్టు మనం చూస్తాం అట్లా కూడా అర్థం చేసుకోవచ్చు కాబట్టి దాంట్లో ఎవరైతే స్వీకరిస్తారని ఆయన వాళ్ళకి రక్షణ అన్నట్టు స్వస్థత అన్నట్టు కాబట్టి వాళ్ళు ఆ రీతిలో స్వీకరించినప్పుడే వాళ్ళు ప్రభు నమ్ముకుంటారు అనేది ఆయన తిండికి దిగినట్టు మనం చూస్తాం కాబట్టి ఆయన నుంచి మనం ఏం కోరుకుంటారు మన ప్రభు ఆయన ఈ లోకంలో ఆయన అనుగ్రహించిండ్రుడు తర్వాత ఆయన నుంచి మనను అనేకులు కానుకూలగా ఆయన సమర్పించాలా మనుషులకి కాబట్టి వస్తువులను ఇచ్చిన వస్తువులు ఈవులంటే వస్తువులాగా కాబట్టి వస్తువులన్నీ కూడా ఆ అర్థం చేసుకోవాలి రకరకాలైన గిఫ్ట్స్ దేవుడు ఇచ్చిన బహుమానాలు ఇచ్చినట్టు చూస్తాం మనం అక్కడ కాబట్టి మనమే బహుమానం ఆయనకి సమర్పించబడాలా ఆనుకూల సమర్పించబడాలా అనేది మనం అక్కడ కూడా అర్థం చేసుకోవచ్చు కానీ వీళ్ళంతా ఎందుకన్నప్పుడు ఆయన నుంచి మనకు దేవుడి నుంచి ఆయన నుంచి మనం ఏం ఒక మనిషి నుంచి ఆయన ఏం కోరుకుంటాడు ఆయన ముందు ఏమి ఇచ్చిందో దాని నుంచి తీసుకుంటాడు కాబట్టి మనం అర్థం చేసుకోవాలా మన ప్రభు ద్వారే మన ప్రభు ద్వారానే రక్తం ద్వారానే మన పాపలు కరిగింపబడి పరిశుద్ధ కాబట్టి ఆయన ద్వారానే మనం తండ్రి తనివి చేరుతున్నాం మనం సమాధానం పడుతున్నాం కాబట్టి మనం ఆయన మనకు బహుమానం మనం సమర్పిస్తున్నాం ఏసు ప్రభు ద్వారా మనం బహుమానం లాగా సమర్పించబడుతున్నాం తండ్రి కదా ఆయనే కుమారుడు పరిశుధాత్మ కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే ఆయన ఈ లోకంలోకి వచ్చి సమస్తం ఆయన ఆయన మరణం ద్వారా వాటి అన్నిటిని సంపూర్తి చేసింది కానీ దేవుని దీర్ఘశాంతము అన్నప్పుడు ఇక్కడ మనం ఇక్కడ ఎక్కడ చూస్తామంటే ఇదే వచనంలో అధ్యాయంలో పేతుడు రాసిన పత్రికలో మొదటి పేతుడు ఇదే వచనం అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది అక్కడ పేతుడు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో ఇక్కడ ఉంది పద్దెనిమిదవ వచ్చనం చూస్తే వేల అనగా మనలను దేవుని ఎద్దకు తెచ్చుటకు కాబట్టి మనందరినీ దేవుని ఎద్ద తెచ్చినప్పుడు అంటే మన ప్రభు దగ్గ తెచ్చటకు అనీతి అనీతి మంతుల కొరకు నీతి మంతులైన క్రీస్తు అంటే అనీతి అంటే ఎవరు నీతిమంతులు అంటే ఎవరు నీతి మన ప్రభు అనీతి అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా వాళ్ళందరినీ దేవుని దేవుని ఎద్దకు తెచ్చుటకు అనీతి కొరకు నీతి క్రీస్తు విషయంలో చంపబడియో శరీర విషయంలో చంపబడి అంటే ఆయన ఈ లోకంలో శరీరం ధరించ చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి నేను కాబట్టి శరీరంలో చనిపోతే మేము ఆత్మీయంగా కాబట్టి శరీరమైన జీవితంలో నుంచి అది పోతేనే ఆత్మీయమైన జీవితం ఆరంభం అనేది మనం అర్థం చేసుకోవాలా ఒక విత్తనం వేసినప్పుడు దానికి పైన తొక్క ఉంటుంది భూమిలో అది నాటుకున్నప్పుడు ఆ తొక్క మొత్తం విడిపోయినప్పుడే అన్నకెళ్ళి మొక్క బయటకు వస్తుంది కాబట్టి మనం ఆత్మీయ అర్థం చేసుకోవాలా ఆత్మీయ జీవితం కూడా ఎంతమే కాబట్టి అది అది శరీరకమైన విధానం పోవాలా అన్నప్పుడు కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఆయన ఆయన ఎందుకు అధికారులు చంపబడిన శరీరం ధరించావాల్సింది అంటే రక్తం కార్చాలి కాబట్టి కాబట్టి ఆత్మ రక్తం కాచలేదు కాబట్టి శరం ధరించి రావాల్సి వచ్చింది కుమారులాగా ఆయన ఈ లోకంలో కాబట్టి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమ కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఒకటేసి శ్రమ పొందినాడు అందరి గురించి సృష్టిగా పుట్టబోయే వాళ్ళు పుట్టిన వాళ్ళు అందరి గురించి తర్వాత ఒక విధంగా చెప్పాలంటే మొదటి నుంచి ఉన్నవాళ్ళు పాపని గురం కాలం అబ్రహాం ఇసాఫీ యాకోబ్లు వీళ్ళంతా కూడా వాళ్ళంతా ఆయన రక్తాన్ని స్వీకరించాల్సింది ఒక విధంగా చెప్పాలంటే అబ్రహం దగ్గరికి కదా ఆయన రొట్టె ద్రాక్షరాసం తీసుకొని వచ్చింది అబ్రహాం దగ్గరికి కానీ ఇంకొకరి ఇక్కడ కూడా వచ్చింది కానీ అది ఎక్కడో వాకి నాకు జ్ఞాపకం వస్తులేదు అక్కడ కూడా ఆయన వచ్చింది మన ప్రభు కాబట్టి ఆత్మ విషయంలో బతికింపబడి శరీర పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడం దేవుని దీర్ఘశాంతం ఇంకాలో కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుండగా చూడండి నోవాహు దినములు ఇంకా దేవుని దీర్ఘశాంతం ఉంది కాబట్టి అప్పటికి దేవుడు ఓడ సిద్ధపరచేటప్పుడు కూడా నోవాహు ప్రకటించిన వాళ్ళకి అప్పుడు కూడా దేవుని దీర్ఘశాంతం ఉంది ఓడలో తలుపు వేయబడే టైం వరకు దేవుడు దేవుని యొక్క దీర్ఘశాంతం ఉంది పూర్వమ నోవా దిమలలో ఓడ సిద్ధపరిచండగా అవిధేయులైన అవిధేయులైన వారి ఎద్దకు కాబట్టి అవిధేయులు ఎంత ఎవరంటే దేవునికి వాక్యానికి దేవుని సువార్థకి విధేయత చూపించిన వాళ్ళు అవిదేవులు ఎంత ఎవరంటే దేవుని స్వార్థను తృణీకరించిన అనగా చలలో ఉన్న ఆత్మలెద్దకు అంటే చలలో ఉన్నారు వీళ్ళంతా వీళ్ళంతా ఉన్నారు కాబట్టి ఆత్మలద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాడు కాబట్టి ఆత్మరూపతగానే వెళ్ళిండు ఆయన కాబట్టి ఆయన ఆత్మ దేవుడు కాబట్టి ఆత్మరూపుగానే ఆ చర్యలో ఉన్న వాళ్ళకి సువార్థ ప్రకటించినారు కాబట్టి ఈ పాత నిబంధన కాలంలో ఉన్న ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన రక్తాన్ని స్వీకరించినారు ఒక విధంగా మనం అర్థం చేసుకుంటే ఆ ఐగుతు దేశంలో తెగులు వచ్చినప్పుడు ఆ గోరెల్ల రక్తము ఎవరైతే అది తీసుకొని ఆ ద్వారబంధాల మీద వాళ్ళ ఇంటి ద్వారబంధం మీద పూస్తారో అక్కడికి తెగులు పోలేదు అంటే శిక్ష పోలేదు అన్నట్టు తీర్పు అంటే శిక్ష పోలేదు అక్కడ ఎవరు ఎవరి రక్తం లేదో వాళ్ళ మీద శిక్ష ఆ దేశంలో తెగులు పోయింది కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ద్వారబంధ ఉన్నప్పుడు మన హృదయమే ఆత్మీయంగా అక్కడ ఇంటికి సూచిస్తుంది ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే మన హృదయమే ద్వార కాబట్టి ఆయన రక్తం నీలో ఉన్నప్పుడే నువ్వు తప్పించుకుంటావు విషయం అక్కడ ఒక నీడలాగా చెప్తున్నాడు మన ప్రవ్యే ఆ గొర్రె కాబట్టి ఏసు ప్రభు కాబట్టి ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా వాళ్ళందరికీ ఆరితిగా ఆ గొర్రెల ద్వారా బలులు అర్పించినారు కాబట్టి సంపూర్ణ సిద్ధి పొందలే వాళ్ళు వాక్యం ప్రకారంగా డబ్బుల రక్షణ పత్రికలో కాబట్టి అందుకే ఏసుకే ఆయన మరణించి ఆయన చెలు మీద అంత సమాప్తమని చెప్పేసిండు కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ పేరు రాసిన పద్ధతిలో అంత డీటెయిల్ గా లేదు అది కాబట్టి ఆయన మటుకు ఆత్మరూపిగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళిండు అనేది మనమైతే అదైతే ఇంకా మనం అర్థం చేసుకోగలం కానీ ఈ రెండే రెండు వాక్యాల సపోర్ట్ అయినా ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి కానీ ఇక్కడైతే పేతులు అంత విశదీకరించారు కానీ పౌల్ కు మటుకు బాగా అర్థమైంది ఆయన ఆయన ఆత్మరూపిగానే వెళ్ళిండని కానీ ఇక్కడ ఆయన వెళ్ళిన తర్వాత వాళ్ళకి సువార్త ప్రకటించినాడు కాబట్టి వాళ్ళు ప్రకటించిండ్రు తర్వాత వాళ్ళంతా ప్రాబ్లం స్వీకరించినట్టు మనం చూస్తాం అంటే ఆయన కూడా చర్యలను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది అనేది మనకు అర్థం చేసుకుంటాం కానీ ఇక్కడ ఏం చేసిందంటే ఏపీ రాసిన పత్రికలో నాలుగో ధ్యానంలో తొమ్మిదో వచనంలో అవరోన ఏమనగా ఆయన భూమి యొక్క కింది భాగమునకు అంటే ఫోర్ట్ నోస్ లో ఏముందంటే మొదట అని ఉంది అక్కడ మొదట అనుంది అక్కడ కింది భాగమునకు దిగి అర్థం ఇచ్చి అంటే మొదట కింది భాగమునకు దిగి అర్థం ఇచ్చి ఉంది కాబట్టి అట్లా కూడా మనం అర్థం చేసుకోవాలంటే సిద్ధివాదాలు అంటే మృతులోకం అని మనం అక్కడ చూస్తాం అక్కడ కాబట్టి ఇవన్నీ పాత నిబంధన కాలంలో ఉన్న ఉన్నది అక్కడ ఆ రీతిగానే కానీ కొత్త నిబంధనకు వచ్చే లేదు దేవునం కూడా అంతా పర్లోక రాజ్యంలో ఉంటారు అనేషం పాత నిబంధన కాలంలో చనిపోయిన వాళ్ళు ఉంది కాబట్టి కొత్త మన ప్రభుత్వ ఇచ్చింది వాళ్ళకి దేవుడు పనులపై చెప్పిన కొన్ని అని మనం ఎన్నో వార్తలు తీసాం ధాన్యాల కంధనలో చాలా ప్రకటన గంగంలో చూస్తాం కదా యోహన్ భక్తులకి అవన్నీ చూపిస్తున్నప్పుడు ఒక దూత ఆ దూత దగ్గర యోహోన్ భక్తు సాగిలు పెడతాడు అక్కడ సాగిలు పెడితే వద్దు సునీ నేను నీతోటి సహదాసులను అని ఉన్న అక్కడ అంటే ఆ సహదాసులు అంటే యోహన్ భక్తుడు దాసు లాగా ఉండడం దేవునికి కాబట్టి ఆ దూత కూడా దాసులు అంటే ఆ దూత ఎవరై ఉండలో కాబట్టి వాళ్ళు కూడా దేవుడు పనులు అప్పుడు చెప్పినా అది మనం కాబట్టి అక్కడ కూడా ఒక క్లూ దొరుకుతుంది అంటే చనిపోయిన వాళ్ళు ఈ కాలంలో ఆ ప్రభు సందులో వాళ్ళు వాళ్ళ పని ముగించుకున్నాక తిరిగి మనకు పనులు ఉంటాయి అనిప చెప్తారు ఒక సపోర్టింగ్ ఉంది వాక్యం కానీ ఎన్నో వాక్యాలు చూపించాను అన్న ద్వారా మనకు చూపించింది కానీ అవి ఎక్కడెక్కడ ఉండి అనేది మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఆయన భూమి యొక్క కింది భాగంగా దిగిన అర్థం ఇచ్చినది కదా దిగినవాడు తానే సమస్తమని నింపునట్లు కాబట్టి దిగినవాడు సమస్తం నింపునట్లు ఆకాశ మండలం వలన్నింటి కంటి పైకి అహోరణమైన వాడనై ఉన్నాడు మన ప్రభు కాబట్టి ఆయనే సమస్తం నింపుతుడు అనే విషయం చెప్పాలి చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి ఆ దిగిన వాడు సమస్య మనం అర్థం చేసుకోవాలి ఆత్మీయంగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చి తన పనిని ముగించి ఆయన అందరికీ సంపూర్ణ సిద్ధి కలవజేసింది ఆయనను ఆయనను స్వీకరించే వాళ్ళందరికీ రక్షణ మార్గం అనేది మన ప్రభు అక్కడ చూపిస్తున్నాడు అక్కడ కాబట్టి అంటే బహుమానాలు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా వీళ్ళందరూ యేసు ప్రభు మనకు బహుమానాగా సమర్పించబడ్డు ఆయన నుంచి మనకి మనల్ని స్వీకరించింది ఆయన ఆకర్షించుకోండి ఇప్పుడు ఆత్మీయ మనం అర్థం చేసుకోవాలా ఇప్పుడు ఆయన ఆయన ఆత్మ రూపకంగా మన మధ్యలో ఉన్నాడు ఇప్పుడు మనం కుమారులుగా ఉన్నాం మన తండ్రి అని సంబోధిస్తున్నాం తండ్రిని ఆత్మను కనిపించని ప్రార్థిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఆయన తండ్రిలాగున్నాడు తండ్రిలాగా మనల్ని ఆయన సంబోధిస్తున్నాం ఆయన ఆయన ఆత్మలో మన హృదయంలో ఉండి మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఆయన ఆయనకి అనేకుల్ని కానుకల రూపకంగా మనం ఏంటంటే మనుషుల్ని సమర్పించాలా దేవునికి సమర్పించాలా అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా పంటలు తీసుకొని దేవుని సైన్యంలో సమర్పించాలా కాబట్టి మనకు దేవుడు ఎన్నో బహుమానాలు ఇచ్చిండడు కాబట్టి మనం కూడా ఆ బహుమానాలు అనేకులకి ఇవ్వాలా ఆయన నుంచి పొందుకున్న వాటి అన్నింటిని మనుషులకి ఇవ్వాలా బహుమానాల గిఫ్ట్స్ అన్ని మనం ఇవ్వాలా కాబట్టి ఆయన మనం చూస్తాం కీర్తన గ్రంథంలో పిడికడి విత్తనాలు విత్తివాడు ఆ విత్తువాడు సంతోష గానములతో పనులు మోసుకొని వచ్చను అని వాక్యం కాబట్టి సంత పనులు ఎక్కడికి వస్తున్నాడు మన పాత పాత నిబంధన లేవే కారణంలో మనం చూస్తే వాళ్ళంతా పంటలు తీసుకొని వచ్చేవాళ్ళు పంటలు తీసుకొని దేవుని సంధ్య అల్లాడించేవాళ్ళు కాబట్టి ఆత్మీయ అది అది ఒక విధానంగా అర్థం చేసుకోవాలా కానీ ఆత్మీయంగా అర్థం చేసుకుంటే ఆ పంట దేవుని బిడ్డలకే సాదుషం పంట కోయడం అనేది ధాన్యం అనేది దేవుని బిడ్డలకే సాధ్యం కాబట్టి వాళ్ళ ఆయన ధాన్యం లాగా మనం సమర్పించాలా మన ప్రభుకు సమర్పించాలా బహుమానంలాగా మనం సమర్పించాలా మనం అనేకులను ప్రభుత్వం ఎంతకు కాబట్టి ఆయన ఏ రీతిగా ఈ లోకంలో తన పని ముగించిందో అదే రీతిగా అది మనం ఆ రోల్ మనం ప్రకటించాలా ఆ రోజు లాగా మనం జీవించాలా అనేది మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి చరలో ఉన్న వాళ్ళు అన్నప్పుడు ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే మనం దేవుని సంధిలో మనం ఉన్నాం చరలో ఉన్నప్పుడు ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఈ లోకం యొక్క చర్లాగా కనిపిస్తుంది ఈ లోకం అంతా దృష్టిని ఉంది కాబట్టి వాడు బంధకాలను వాళ్ళంతా చరలో కానీ ఆత్మలో చరలో ఉన్నావు కాబట్టి ఆత్మీయంగా ఉన్న వాళ్ళకి అది అర్థమవుతుంది కాబట్టి ఆయన ఆత్మరూపుగా ఎందుకు బాగు కాబట్టి ఈ లోకం అంతా శక్తితమైంది కాబట్టి నువ్వు ఆత్మరూపకం ఉంటేనే ఆ చర అని ఏంటి అనేది మనకు అర్థమవుతుంది చరలోను ఆత్మ లాగే కానీ ఆత్మరూపక ఏంటంటే మనం కూడా అంతే కదా ఇప్పుడు మన ఆత్మ రూపంలో ఆయన ఆత్మలో మనం ఉన్నప్పుడే చర్యలు ఉన్న వాళ్ళకి సువార్థ మనం ప్రకటించగలం కాబట్టి ఎట్లా ఉన్నారు చర్యలో వాళ్ళు వాళ్ళ ఆత్మలో వాళ్ళు చర్యలో ఉన్నారు కానీ లోకంలో మామూలుగా ఉండొచ్చు వాళ్ళు కానీ ఆత్మీని అర్థం చేసుకుంటే వాళ్ళు చరలో ఉన్నారు కానీ చర్యలో ఉన్న వాళ్ళు ఏ రీతిగా ఉన్నారు దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు సగం సత్యం సగం అబద్ధంలో ఉన్న వాళ్ళు ఉన్నారు నమ్మని వాళ్ళు ఉన్నారు చరలో ఉన్నారు కాబట్టి అంటే ఏ విధంగా అయినా సరే వాళ్ళు దేవునిలో ఉన్నప్పుడే నీకు దాని నుంచి విముక్తి దానికి ముందు ను ఎంతగా ఉన్నా కానీ ఎంత చేసినా కానీ నువ్వు ఆయనని స్వీకరించకపోతే ఆయన రక్షణ ప్రణాళికలో ఆయన సంపూర్ణంగా నువ్వు లేకపోతే నువ్వు చరలు ఉన్న వాళ్ళు ఎవరైనా కాబట్టి మనం ఆ రీతిగా ఉండకుండా ఆ చరలు ఉన్న వాళ్ళని ఇవన్నీ ఆత్మీయ అర్థం కావచ్చు కాబట్టి ఆత్మీయ లేని ఆత్మలుగా ఉన్నారు అవన్నీ చేయగలరు ఎందుకంటే ఆత్మదేవుడు శరం ధరించి రావతిచ్చింది ఎందుకు ఆయన ఆత్మలు ఆయన శరీరం లేకుండా రత్నం కాచలేదు కాబట్టి ఆయన ఆత్మ నిలవుంది దేవుడి నుంచి శరీరం ఇచ్చండు నువ్వేం చేయాలా ఆ రీతిగాను ఆయన చెప్పిన పని నువ్వు ఆయన రత్నం కార్చేని సంస్థ నెరవేర్చుడు కాబట్టి అనేకలు ఆయన చేత నువ్వు ఆ పనిని దేవుడు మనకు అనుగ్రించండు కాబట్టి ఆ విధానంలో మనం ఆయనలాగా మన ప్రభులాగా మనం ఈ లోకంలో ఆయన పరిచర్యను మనం నడిపించి అనేకులు బహుమానం లాగా కానుకుల్లాగా ఆయనను మనం సమర్పించాల మన ప్రభుకి వాళ్ళందరినీ కాబట్టి ఆ రీతి మనం చూస్తే ఎంతోమంది దేవుని బిడ్డలు ఈ లోకంలో ఉంటారు ఆయన ఆరాధిస్తూ ఉంటారు ఆయన గనపరిస్తూ ఉంటారు ఎంతో మంది కానీ వాళ్ళకి ఈ రోజు కూడా వాళ్ళకి అర్థం కాని శక్తిలో ఉంటారు ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనే సత్యంతో ఆరాధించాలని కానీ ఆ రీతి కానీ ఉన్నప్పుడు దేవుని వాకించి అవుతున్నారు బైబిల్ వాకించి అవుతున్నారు కానీ ఇంకా అర్థం చేసుకోకుండా ఆయన స్వీకరించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఒక మల్కాజీలు ఉంటారు ఒక సర్కిల్ పనిచేసే అయితే వాళ్ళు ఒక బ్రదర్ తీసుకెళ్తే చాండోళ మాట చెప్తున్నా తీసుకెళ్తే ఆయన ఆయన చెప్తున్నాడు నాకు అని మాకు మేము అన్ని ప్రార్థన పోతాం చర్చికి అన్ని వాటిని అర్థం అన్ని చేస్తాం అని చెప్పి చెప్తున్నారు కానీ నాకు నాకు దేవుడు చూపిస్తున్నాడు ఫిలిపులు అపుస్తలు కాడ నిను దేము ఇరవై ఆరు వచ్చిన దేవుడిని అక్కడ ప్రేరేపిస్తున్న నాకు ఆ కనీసం ఒక మూడు ఐదు సంవత్సరాలు కింద మాట చెప్ ఆత్మీయంగా ఏ రీతి ఉన్నారు దేవుని నమ్ముకున్నాం దేవుని కానుకూలు సమర్పిస్తున్నాం దేవుని సేవ ప్రార్థన చేసుకుని వారం వారం చర్చికి పోతాం అని అంటున్నారు కానీ దేవుణ్ణి సంపూర్ణంగా తెలుసుకున్నారా అనేది మనం అర్థం చేసుకున్నారు కదా కాబట్టి గుడ్డిగా నన్ను మోసపోయే అవకాశం ఉంటుంది కదా కాబట్టి దేవుడు నమ్ముకున్న వాళ్ళు కూడా నమ్ముకోవడం అని చెప్పి నామకార్థంగా జీవించి చేస్తున్న వాళ్ళు కూడా ఆయన ఎట్లా సంతోష పెట్టగలరు కాబట్టి ఆ నాకు అనిపించింది వీళ్ళు ఇంకా దేవుడు నమ్ముకున్నా చెప్పుకుంటున్నారు కానీ ఇంకా వాళ్ళు ఇంకా చెరలోనే ఉన్నారు అని అనిపించేది నాకు అంటే ఎందుకంటే ఆయన సంపూర్ణంగా తెలుసుకోలేదు చూడండి ఆయన సంపూర్ణంగా తెలుసుకోలేదు అందుకే అపోస్తుల కార్యంలో కూడా మనం చూస్తానలా అపోస్తుల కార్యంలో నసంపు గురించి మనం చూస్తాం మనం ధ్యానించిన వాక్యం లేదు కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన ఏంటంటే ఇరవై ఆరో వచనంలో ఎనిమిది అధ్యాయం ఇరవై ఆరు ప్రభు దోట నువ్వు లేచి దక్షిణంగా వెళ్ళి ఎరుశలలో గాజాకు పోవు అరణ్య మార్గంలో కలుసుకోమని ఫిలిప్ తో చెప్పగా అతను లేచి వెళ్ళాను కాబట్టి ఫిలిపు సమరయపట్నంలో సువార్థ ప్రకటిస్తున్నాడు అది ఎక్కడో ఆజ్ఞము ఆజ్ఞయ మూలలో ఉంది ఎక్కడో మూలం ఉంది అది ఆ ప్రాంతం ఎక్కడో దూరం ఉంది కదా అది ఎక్కడో దూరం ఉన్న ప్రాంతం కానీ ఫిలిప్పు అక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు కానీ దేవుడు ఏం చెప్తున్నాడు నువ్వు అక్కడ పోయి సువార్త చెప్పాలని చెప్పి వెళ్తున్నాడు కానీ ఈ నసంపుకుడు ఎరుశలం నుంచి ఆరాధన చేసుకొని వెళ్ళిపోతున్నాడు తన దేశానికి పోతున్నాడు కానీ ఈయనొక మూలు ఉన్నాడు ఆయన ఒక మూల ఉన్నాడు కానీ దేవుడు దేవుని ఆత్మ చెప్తుంది ఫిలిప్కి నువ్వు పోయి అక్కడ పోయి చూడండి ఫిలిప్ అక్కడ పరిచయం చేస్తున్నాడు అక్కడ ఆయన పరిచర్ చేస్తున్నాడు ఫిలిప్ కానీ దేవుడు చెప్తున్నాడు నువ్వు అక్కడికి చూడండి ఆయన బిడ్డలు ఎక్కడైతే వాళ్ళు దేవునిలో వాళ్ళ ఆత్మలో తప్పిస్తాయో తెలుసుకోవాలని ఎక్కడైతే వాళ్ళు తప్పిస్తూ ఉంటారు అది ఎంత దూరమైనా సరే ఎక్కడ దూరం అమెరికాలో ఉన్నా సరే నువ్వు ఇండియాకి వచ్చిన వార్త గారు ఎక్కడో పుట్టి ఇక్కడ మన దేశంలోకి వచ్చిన వార్త చెప్పలేదా కాబట్టి దేవుడిని విధానం ఆయన పిలుపు అరీతికుంది గొప్ప సేవ చేసింది ఆయన గొప్ప దైవజీవుడు కానీ ఇక్కడ దేవుడు నేను ఒకటే ప్రాంతంలో ఉంటా కాదు నువ్వు ఎక్కడున్నా నువ్వు ఆగ్రయ ఉన్నా ఈశాన్య ఉన్నా నువ్వు తూర్పు ఉన్నా ఏ దిక్కులు ఉన్నా కానీ ఆ దిక్కు వెళ్ళిపోవాలా దేవుడు నీరోజు రాత్రి కళలో నీతో మాట్లాడి నువ్వు ప్రాంతానికి వెళ్ళమంటే అప్పుడు ఏం మనం ఏం చేస్తాం ఖచ్చితంగా వెళ్ళాలా ఎందుకంటే ఆ ప్రాంతానికి దేవుడు ఎందుకు చెప్తున్నాడు అదే రీతిలో పౌరుడు కూడా చెప్పారు మీరు ఇక్కడ కొన్ని దినాల్లో ఇక్కడ ఉండాలా ఇక్కడ నాకు అనేక మంది జనం ఉండాలి అన్నట్టు పౌరుడు మంత్ అక్కడ ఉన్నాడు ఒక సంవత్సరం అంత అక్కడ ఉన్నాడు ఒక ప్రాంతంలో అపోయింలో మనం చూస్తాం అంటే ఇక్కడ నాకు బహు జనం ఉన్నది కాబట్టి కొంతకాలంలో ఇక్కడ ఉండాల్సింది ఎవరు కూడా నిన్ను హానించడానికి నీళ్ళు ఎవరు కూడా రాడు నేను చంపడానికి ఎవరు కూడా నీ మీదకి రాడు అని దేవుడు చెప్తారు అంటే దేవుని ఆత్మ చూడండి ఆత్మరూపులో వెళ్ళడం అంటే దాని గురించి మనం గానిస్తాం కాబట్టి మనం కూడా ఆత్మరూపులు ఆత్మలో మనం అట్లా తయారు కావాలా కాబట్టి ఆ రీతిలోనే మనం చూస్తూ ఉంటాం మనం బైబిల్ వార్తలు చాలా ఆయన ఆ రీతి ఉన్నప్పుడు ఆయన ఎప్పుడైతే ఆయన ఆ యశ గ్రంథం చదివిందో అది ఆయనకు అర్థం కాలే కానీ పిలిపు అది ఆయన చెప్పాల్సిచ్చింది కానీ ఇప్పుడు యశ్వలెంలో నుంచి ఎంతో మంది యాజుకులు ఉన్నారు గొప్ప గొప్ప పండితులు ఉన్నారు శాస్త్రులు పరిచయలు చాలా మంది ఉన్నారు కదా కానీ వాళ్ళందరి చేత అక్కడ కూడా కొంత సమస్యలు ఉండడు ఆయన నష్టంపు కూడా ఎందుకంటే దేవుని తెలుసుకున్న వ్యక్తి కొంత సమస్యలు ఉండాలా లేకుంటే అంత భక్తి ఎక్కడికి వెళ్ళి ఎందుకు యశ్వల బంధుని కూడా గ్రంథాలు ఎందుకు చదువుతుండేనా అన్నప్పుడు కొద్దిగా గొప్ప సాహసం ఉండాలి కానీ కానీ దేవుడు మటుకు వాళ్ళ నుంచి మటుకు చెప్పనీయలేదు సువార్త ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఆ శాస్త్రులు పరిచయలు వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడు వారితో తునికరించింది మన ప్రభుత్వం త్వణీకరించినారు కానీ తుణీకరింపబడిన వార్త వాళ్ళకు సువార్థ ప్రకరించబడలేదు ఎందుకంటే వాళ్ళు ఆ రీతిగా ఆయన అడిగితే ఇది మీకు అవసరం లేదని అది అనితో కానీ దేవుడు తెలుస్తూ ఆయన హృదయ దేవుడు గమనిస్తున్నాడు అందుకే ఫిలిప్ ద్వారా ఎక్కడో దూరం ఉన్న ఫిలిప్ ద్వారా ఎక్కడో ఏదో ఒక మూల ఒక బెదల ద్వారా మనకి ఈ ఈ రోజు ఈ రీతికి వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మనం ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగిన వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్లాల్సిన వాళ్ళు కానీ ఏదొకటి ఏదొక రూపంగా ఆయన బిడ్డల ద్వారా అది ఆయన ప్రేమ ఇక్కడి నుంచి మనం చూస్తూ ఉంటాం ఒకప్పుడు మన హృదయ పరిస్థితి అక్కడ ఉండే సగం సత్యం సగం అబద్ధంలో ఉండే కానీ ఎట్లా అర్థం చేసుకోవాలి ముందు పోవాలి ఎవరొకరు చెప్తేనే కదా ఎవరు చెప్తారో దేవుని ఆత్మ తప్ప ఎవరు చెప్పరు కాబట్టి దేవుని ఆత్మ ఆ మనుషుల్లో ఉండి పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఆత్మ రూపమే మనతో వెళ్ళి బయలుపేరుస్తుంది ఆయన బిడ్డల ద్వారా ఈ రోజు మనం ఈ సత్యం గ్రహించగలుగుతున్నాం అంటే ఖచ్చితంగా ఆయన కృపనే ఎక్కడో చెన్నై ప్రాంతంలో ఆ సకల జరిగిన సన్న టైంలో వెళ్ళిపోయేటోళ్ళం వెళ్ళిపోతే లైఫ్ ఎట్లుంటుండే జీవితం ఆ చెన్నై పోతే ఎట్లా ఉంటుంది ఎట్లా ఉండేది ఒక లైఫ్ కానీ ఆ రోజు దేవుడు మాట్లాడటం కాలరూపంగా ఆ తెలారోపం ఒక వేద ఇంట్లో మీటింగ్ జరగడం తర్వాత ఇవన్నీ దేవుని విధానం కాబట్టి ఒకప్పుడు అట్లనే ఉన్న అదే కనిపిస్తుంది ఒకప్పుడు అట్లనే ఉంటుంది సగం సైతం సగమర్ధం కానీ అది బయలుపరచబడినప్పుడు మనం ఎట్లా అర్థం చేసుకోవడం అనేది మనం అర్థం చేసుకోవాలి కానీ నసంపుకుడు ఆయన ఏం చేసిందంటే ఈ ఎవరి గురించి తన గురించి ఆ వేదకల గురించి చెప్తున్నప్పుడు అప్పుడు ఏ స్థోం గురించిన లేఖను ఆయన అర్థం చెప్పి ఆయన స్వార్థ ప్రకటించినట్టు మనం చూస్తాం కాబట్టి వాళ్ళంతా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఒక ఒక ఆత్మ రక్షణ పొందింది కదా తెలుసుకొని గుడ్డిగా మతపరమైన జీవితంలో జీవిస్తున్నారు కానీ అసలైన రక్షణ లేదు ఎప్పుడైతే ఫిలిప్ వచ్చే స్వార్థ ప్రకటించే భాషను ఇచ్చిందో అసలైన రక్షణ వచ్చింది అప్పుడు సంతోషం వెళ్ళిపోయాడు ఫిలిప్ ఇంకెక్కడో ప్రాంతానికి వెళ్ళిపోయాడు అప్పుడు దేవుని ఫిలిప్ కొనుపోయింది కాబట్టి ఈ విధానంలో మనం మనకి దేవుడు ఎన్నో పదాల నుంచి మనకు జ్ఞాపనం చేస్తున్నాడు ఆత్మీయమైన విధానం ఉంది కాబట్టి ఆయన చెరలో ఉన్న వాళ్ళకి ఆత్మరూపుగా వెళ్ళింది అన్నప్పుడు చూడండి ఈ లోకం అంతా వారి ఆదం ఉంది ఈ ఒక ఆత్మ దేవుని ఆత్మ ఒకసారి మనం కనిపించం దేవుని ఆత్మ కాబట్టి దేవుని ఆత్మ నీళ్ళు ఉన్నాడు కాబట్టి ఆయన ఆత్మ ఆయన అదృష్ట దేవుని స్వరూపం అంటే మన తండ్రి యొక్క స్వరూపం అంటే ఆయనే దేవుడు ఆయన స్వరూపం మన ప్రభు కాబట్టి మనం కూడా అంతా ఆయన స్వరూపులం కాబట్టి ఆత్మరూపుగా ఎందుకు వెళ్ళింది ఆయన అంటే మనం అర్థం చేసుకోవాలా ఆత్మరూపంగా వెళ్తేనే శత వింటారు కాబట్టి దైవికమైన విధానంలో ఉన్నప్పుడే అది దైవికమైంది అని గ్రహించగలరు శరీరంగా విండి వెళ్తే అర్థం కాదనట్టు ఎందుకంటే ఇవన్నీ ఆత్మీయమైన విధానాలు అని మనం అర్థం చేసుకుంటా ఉన్నాం అయితే చాలా వాక్యాలను దేవుడు చూపిస్తుంది కానీ మనం కొన్ని వార్తలు చూసి నేను ముగించేస్తాను కాబట్టి ఈవనం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో నుంచి ఒక వాక్యం నేను చూసి నేను రెండు వాక్యలు చూసి ముగిస్తాను ఇరవై ఎనిమిదో అధ్యాయం నుంచి పదే వచ్చినంలో బండలు బండలలో వారు బాటలు వేయుదురు వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువుని చూచను నీళ్లు ఒడి ఒడిగిలిపోకుండా వారి జలధార గట్టు కట్టుదురు మరుగ వస్తువులు వారు వెలుగులోనికి తెప్పించుదురు చూడండి వాళ్ళంటూ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఒక గుంపు గురించి మాట్లాడుతున్నాడు చూడండి బండలలో బాటలు వారు బాటలు వేయుదురు అంటే మనం అర్థం చేసుకోవాలా బండలలో బాటలు వేయటం అంటే దున్నటం తొన్నటం కాబట్టి మనం విధంగా అర్థం చేసుకోవాలా ఒక విధంగా అర్థం చేసుకోవాలా ఆ బండవారిన జీవితాలు మూడు బండలాంటి జీవితాలు కూడా అవి అది ఖచ్చితంగా అది ఎత్తన వేయాల్సింది అది మెత్తని భూమిగా మారాల్సింది వారి అమూల్యమైన పత్తి వస్తుంది అంటే మన పత్తిని మనం చూడాలంట ప్రతి వస్తువు అన్నప్పుడు మనదేం చేసుకోవాలా వస్తువు అన్నప్పుడు మనుషులకే సాధీశం ఏదన్నా చెప్పాలంటే ఎందుకంటే పౌలు తిమోతి రాసిన కట్టలు తీస్తారు ఒక గొప్ప ఇంట్లో అనేకమైన వస్తువులు ఉంటాయంట వెండి బంగారం తీసిన వస్తువులు అన్నీ ఉంటాయంట ఒకటి ఘనతకు కొన్ని గణహీనతకు ఉపయోగింపబడతాయి కాబట్టి వస్తువులు ఉన్నప్పుడు మనుషులకే సాధ్యం చెట్లు అన్నప్పుడు మనుషులకే సాధ్యం అంటే ఎన్నో విధాలుగా దివుడవి చూపిస్తూ ఉంటారు మనకి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంట నీళ్ళు ఒదిగిలిపోకుండా వారి జలధారల గట్టు అంటే నీళ్లు పోకుండా ఆ జలధారలకు గట్టు కడతారంట అది అది వెళ్ళిపోకుండా అంటే వాటిని స్టోర్ చేస్తారు కాబట్టి ఆయన కూడా అంతే కదా ఆయన జలధారలకు ఆయన గట్టు కట్టులేని ఉంది వాకింగ్ ఏవి గ్రంథంలో తీసుకోం ఆయన మొత్తానికి ఆయన పెట్టింది నీరు వాటిన రీతిగా జలం ఉన్నప్పుడు దేవుడు జలములు కాబట్టి ఇవన్నీ మన ఆత్మీయమైన విధానాలు మనకి అర్థం చేసుకోవాలి కాబట్టి వాటిని గట్టుకట్టుదురు మరుగై ఉన్న వస్తువులు వెలుగులో మరుగైన వస్తువులు అవి మరుగై అంటే అది దాచబడి ఉన్నాయి వాటి అన్నిటి వెలుగులోకి తీసుకొని రావాలా మన ప్రభు తీసుకొచ్చింది వెలుగులో అంధకారంలో ఉన్న వాటన్నింటిని బయట తీసుకొచ్చింది మరుగై అంధకాలంలో వ్యక్తుల్ని దేవుని బిడ్డలు బయట తీసుకొచ్చింది అంధకారంలో దాచబడ్డ ధనాన్ని ఆత్మీయమైన ధనం కదా అది మనకు దేవుడి ఇచ్చి అనుగ్రహించండి కాబట్టి ఇవన్నీ ప్రభు మనకు అవన్నీ కాబట్టి ఇవన్నీ మనం అర్థం చేసుకొని ఇతన్నింటిని మనుషు దేవుని బిడ్డలకు ప్రకటించాలా అనేది నేను మళ్ళా తర్వాత ఇంకా కొన్ని వాక్యాలే తర్వాత మళ్ళీ ఇచ్చిన అవకాశం ఉన్నప్పుడు నేను చెప్తాను కాబట్టి అక్కడ మాత్రం ఏంటంటే మన ఆయనకు అనేకుల్ని సమర్పించాలా ఈ లోకంలో అనేకులు కానుకల్లాగా ఎన్నో కానుకూలు ఇస్తూ ఉంటాయి కానీ మంచిదే కదా మనం కూడా ఇస్తాం ఎంతోమంది సాయం చేస్తూ ఉంటారు మనకు ఉన్న కాడికి మనం అంత గొప్ప గేమ్ సాయం చేయాలి ఇంతవరకు ఒకటి దేవుడు ఆ సత్యం బయలుపరచబడినప్పుడు దేవుడు ఆ రీతిగా ప్రేరత్నిస్తాడు ఒక అడుగు వేసుకొని మనం ముందుకు పోతేనే కానీ అసలైన కానుకలు ఏంటంటే మనుషులను ప్రభువుకు సమర్పించడం అసలైన కానుకలు కానీ ఎందుకంటే అసలైన ఆశీర్వాదం అనేది చాలా మంది అనుకుంటారు బిల్డింగ్స్ డబ్బు ధనము ఐశ్వర్యము ఇంకా బంగారము మంచి ఉద్యోగం అనుకుంటారు కానీ అది కూడా ఆశీర్వాదమే కానీ అసలైన ఆశీర్వాదం ఏంటంటే ఒక మనిషి దుష్టత్వం నుంచి వెడలు పొందటే ఆశీర్వాదం పేరు పేతులు అది చెప్తారు పేరు వ్యాపారం చేసిన అపస్తుల కార్యంలో అందుకే ఏసు ప్రభు ఈ లోకంలో ఆయన ఒక సేవకు లాగా ఉట్టిండో మీరులో ప్రతి వాడిని దుష్టత్వం చెప్పున వినిపించడం మిమ్మల్ని ఆయన మీ వద్దకు రావాల్సి వచ్చింది అంటారు అక్కడ మన ప్రభు గురించి చెప్పారు కాబట్టి అసలైన ఆశీర్వాదం మనం ఎట్లా మనుషులకు ఇవ్వగలమంటే మనుషులు పాపంలో ఉన్న వాళ్ళందరినీ ప్రభువులోకి నడిపించినప్పుడే అసలైన ఆశీర్వాదం మనం వాళ్ళ వాళ్ళకు ఇచ్చినట్టు కాబట్టి చూడండి కాబట్టి ఆశీర్వం వాళ్ళు పొందాలంటే ఆశ్రయింపబడిన వాళ్ళు కాబట్టి ప్రభులు ఆశ్రయింపబడాలంటే వాళ్ళ దుష్టత్వం నుంచి వాళ్ళు విడుదల పొందాలా కాబట్టి ఎవరు చేయాలా మన ప్రభు ఆయన కింది భాగానికి వెళ్ళి అనేకులకి ఆయన రక్తం తీసుకొని చూపించింది కాబట్టి వాళ్ళు స్వీకరించిన వాళ్ళ రక్షణ స్వీకరించిన వాళ్ళు నరకానికి ఇంకా కానీ వాళ్ళ సైతము కూడా ప్రభు అంతా ఎంత కృపగల దేవుడు ఎంత కనికరం ఇలా అంటే అవకాశం ఇస్తాడు విశ్వాసఘాతకులు సైతము కూడా అవకాశం ఇస్తాడు కానీ కొత్త రేమకి వరకు దేవుడే అన్ని అవన్నీ విధాలు మనం చెప్పింది ఇవన్నీ లేవు మార్గం కాబట్టి ప్రాతినిప కాలంలో గొరెల ఆర్పణలో ఎన్నో మార్గాలు ఉన్నాయి కాబట్టి పాపం పోని కానీ ఇక్కడ మటుకు ఏ స్కూలు రక్తం ద్వారా అవన్నీ సమాప్తం చేసేసిండో అది ఎవరైనా సరే పురాతన కాలమైన వాళ్ళందరూ ఎవరైనా సరే భక్తులు ఎంతో మంది నదే ఆయన స్వీకరించిన వాళ్ళు ఆయన శైలిలో ఉంటారు మిగతా వాళ్ళు ఇంకా నరకలు ఉంటారు వాళ్ళకి తీర్పుంటారు కాబట్టి ఈ లోకమైన చర్యలు ఉన్న వాళ్ళందరూ మనం ప్రభు చెంద్రకు మనం నడిపించాలా అనే విషయం ప్రభు మనకి కానుకల లాగా ప్రభుకు మనం గొప్ప జన సామాన్య మనం సమర్పించాలా ఒక రెండు వా ఒక వాక్యం నేను చూస్తాను ఇరవై ఎనిమిదవ ధ్యానంలో ఏడు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినా చూడండి ఈ మార్గము ఎవరు గ్రహించాలంట దేవుడే దాని మార్గము గ్రహించను దాని స్థలము ఆయనకే తెలియను ఆయన భూమి అంతముల వరకు సూచున్నాడు ఆకాశము క్రింది ఆకాశము క్రింది దాని అంతటికి తెలియ తెలుసుకొని చూడండి ఆకాశం దాని కింద సమస్తం అని తెలుసుకుంటూ ఉన్న తప్ప ఎవరు ఆ స్థలం తెలియదంట కాబట్టి దేవుడే దాని మార్గాన్ని గ్రహిస్తాడు ఇదంతా పరిగణించి చెప్తామంత జ్ఞానం గురించి చెప్పబడింది జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి మనుషులకు జ్ఞానం లేదన్నట్టు కాబట్టి ఆయన నుంచే వస్తుంది అనే విషయం అక్కడ చెప్తున్నాడు కాబట్టి చూడండి తర్వాత ఇరవై అధ్యాయం పన్నెండవ వచనంలో వాళ్ళు ఎట్లా ఉన్నారు అనేది ఇక్కడ మనం చూస్తాం ఇరవై అధ్యాయము పన్నెండవ వచనంలో ఇక్కడ చూడండి వీళ్ళంతా యోగుకు సేవ జీతం ఆయన ఎట్లా ఆశ్రదింపబడదు అనేదానికి ఒక నిదర్శనం ఆశీర్వాదము మనుషులకు ఎట్లా ఇచ్చింది అనేది ఇక్కడ ఉంది ఏల మొరపెట్టిన దీనిలో తండ్రి వారిని సహాయం చే సహాయం లేని వారిని నేను విడిపించి తిని కాబట్టి ఆత్మీయమని అర్థం చేసుకోవాలా మొరపెట్టిన దీనులు కాబట్టి వాళ్ళు ఇంకా దీనస్థితిలో ఉన్నారు వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి చరలో ఉండి వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి కాబట్టి ఏబు చూడండి ఎంత ఎందుకు అంత ఆశ్రయింపబడినంటే ఇక్కడుండి ఆయన ఆయన యథార్థమంత్రులు నీటిమంత్రులు బహుదండడైన ఇవన్నీ ఏవ్ చేసింది ఒకప్పుడు లాక్డౌన్ లో అన్న చెప్పింది ఈ వాక్యం మనకి చాలా ముఖ్యమైన తర్వాత మళ్ళీ అది అటెండ్ అయిపోయింది కానీ ఎన్నో విషయాలు ఇక్కడ తండ్రి లేని వారిని మనం అర్థం వాళ్ళకి తండ్రి లేడు కాబట్టి మన తండ్రి మన ప్రభు మన తండ్రి పరలోక మన తండ్రి ఆయనే ఆత్మరూపంలో ఈ హృదయంలో నా హృదయంలో మన అందరి మధ్యలో ఉన్నాడు ఆత్మరూపకంగా నేను విడిపించి ఆయన విడిపించండి ఆయన అందరినీ కాబట్టి వారు నశించకు సిద్ధమైన వారి దీవెన నా మీదకి వచ్చింది కాబట్టి వాళ్ళందరినీ మనం కనుక మనం వాళ్ళకి వాళ్ళ వాళ్ళందరూ మనం న్యాయం చేస్తే వాళ్ళందరినీ విడిపిస్తే వాళ్ళకు వాళ్ళ ఆశీర్వదం మన మీదకి వస్తా చూడండి కాబట్టి చూడండి ఆ రీతిగా మనం ఉండాల పదిహేను వచనంలో గుడ్డి వారికి నేను కన్నునైతే కుంటి వారికి నేను పాదములు అయితేనే కాబట్టి ఈ లోకమంతా గుడ్డితనములే ఉంది ఈ లోకమంతా గుడ్డితనంలో ఉంది మన ఆత్మీయంగా అర్థం చేసుకుంటే వాళ్ళకి మన కన్నులాగా కావాలా ఎందుకంటే వాళ్ళు చీకట్లో ఉన్నారు నీ కన్ను వెలుగు నీ వెలుగును ధరించుకున్న వాళ్ళు కాబట్టి ఆ వెలుగు అనేకులను ఆ వెలుగును మనం ప్రకటించాలా కాబట్టి వాళ్ళకు చీకట్లో ఉన్న వాళ్ళు వాళ్ళకు వెలుగులాగానే ఉండాలా మనం పెట్టిన దేవుడు మన అరీదిగా చూడండి గుడ్డి వారికి నేను కన్నులను కాబట్టి కన్నులను కన్నునై తినే కన్నులై చూడండి గుడ్డి వారికి ఆ చూపు ఇవాళ ఆత్మీయమైన గుడ్డి వారు ఉన్నారు ఈ లోకంలో ఉన్న గుడ్డి ఈ లోకమంతా ఆత్మీయమైన గుడ్డితనంలో ఉంది కాబట్టి నువ్వు కందులాగా వాళ్ళకి శక్తిని మనకు చూపించాలా కబురు శని నడిపించాలా కుంటి వారికి పాదములైతే అంటే ఆత్మీయ దశలో వాళ్ళకి ఎన్నో లోపాలు ఉన్నాయి కానీ దేవుని సంగతి రాలేని ఉన్నారు కాళ్ళ కూడా కుంటి ఉన్నారు దేవుని స్వార్థను ప్రకటించలేని శక్తులు ఉన్నారు దేవుని దగ్గర రాలేని స్థితులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నువ్వు పాదాల ఉండి తీసుకొని రావాలా నీ పాదాలు చూడండి వాళ్ళ పాదాలు కాబట్టి వాళ్ళు మోసుకొని రావాలా అంటే వాళ్ళు కనులాగా ఉన్నప్పుడు ఇక మనం అర్థం చేసుకుంటే వాళ్ళు మోసుకొని రావటం అనేది కదా వాళ్ళు ఎట్లా నడిపిస్తాం మనం కాబట్టి మనం ఆ రీతి ఉండాలా అనే విషయం మన ప్రభు మరోసారి మనకి ఆ విషయం జ్ఞాపకం చేస్తుండడు చూడండి కానీ ఈ లోకం అంతా ఆ చర్యలు ఎట్లా ఉన్నారు ఎక్కడ కూడా అబద్ధ భయంకరంగా ప్రాణం ఇస్తుంది కానీ మనుషులే ఆత్మను పోషిస్తున్నాయి ఒక వెండిపోయిన భూమి వర్షం వర్షం కొరకు ఎదురు చేసినట్టు ఇరవై వర్షం కొరకు కనిపెట్టినట్లు యోగనం ఇరవై తొమ్మిది అదే ఇరవై మూడో చంలో వర్షం కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టుకునేది యోగ కొరకు ఏది ఇప్పుడు లేదు ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి అంటే దేవుని వాకింగ్ కొరకు వాళ్ళు ఆ రీతిగా వర్షం కొరకు అన్నప్పుడు జీవం జీవం కొరకు కనిపెట్టుకున్నట్లు నా కొరకు కనిపెట్టుకునేది కడవరి వాన కొరకైనట్టు వారు వెడల్పుగా నోరు తెరుచుకునేది చూడండి కడవరి కాలం కదా ఇది చివరి కాలం కదా దేవుని రాక దినాలో ఉన్నాం కాబట్టి వాళ్ళంతా నోరు తీసుకున్నారంట అంటే ఎవరు మాకు జీవజలం ఇస్తారండి దత్తుకుని కానీ వాళ్ళకి మనం ఇవ్వాలా వాళ్ళంతా చెలలో ఉన్నారు బంధకాలు ఉన్నారు సైతన్ బంధకాలుగా ఉన్నారు వాళ్ళంతా కాబట్టి వాళ్ళందరినీ మనం ఆయన సన్ని తీసుకు బహుమానం ప్రభుకి మనం సమర్పించాలా చూడండి ఎందుకంటే ఏబు తన సేవ ఎంత చేసినట్టు ఈ ఇరవై అధ్యాయం చదివినప్పుడు ఎంత సంతోషం అనిపించింది కానీ ఆయన ఏబు ఎందుకు ఆశ్రయించబడి అంటే ఆందరించి ఒక విధానం ఉండే ఆయన ఎందుకు అంత ఆశ్రయిపడినంటే ఇక్కడ ఉన్న ఇరవై అధ్యాయంలో ఉంది ఆయన ఆశీర్వాదం ఎందుకు ఎందుకు వచ్చింది అనేది కాబట్టి కాబట్టి మనం ఆ రీతికి ఉండాలా చూడండి మనం ఆ రీతిలో ఉండే అనేకులకు ఆ రీతికి మాదిరిలాగా మనం ఉండాలా ఈలోక ప్రభు వచ్చిండు ఆయన ఎన్నో వీధులు నిలిచిన సమస్యను ఆయన ఎన్నో విధులతో బహుమాలతో నింపిండు కాబట్టి మనం కూడా ఆయన మహిమను నింపాలా ఆయన మహిమను మనం అనేకులకి ఇవ్వాలా ఆయన మనమే ఆయన మహిమ కాబట్టి ఆయన మహిమను ఎట్లా మనం అనేకులు ప్రభు చెంద్ర మనమే ఆయన మహిమ కాబట్టి మనం ఆయన మహిమను ఆయనను మహిమ పరిచేవారిలాగా ఆయన మహిమను అనేకులకు ప్రకటించేవారులాగా మనం ఉండాలా అలాంటి కృపాదేవుడు మనకు అందరికీ అనుగ్రహించాలా మనకు వచ్చేవారు కొన్ని వాక్యాలు మనం చూస్తున్నాం దేవుడి చిన్న వాక్యం దించిన ప్రార్థన చేస్తాం తోట ప్రభావ పరిశుద్ధరా గొప్ప దేవా సర్వశక్తి మంత్రుల నీకు వన్నాయ అబ్రహా యాకో గొప్ప దేవా కృపమైడానికి వన్సాయా నైనా మీతో పాటు ప్రవా ఎన్నో సైన్యం ప్రవా బయలుదేరింది ప్రవాగణ గన్న పంతొమ్మిది అధ్యయంలో ఒక వాక్యం మీరు మాకు క్షూపించారు మీరు జయించో జకు బయలుదేరినారు ప్రభావ నైనా ఇస్త ఒక సైన్యం మీరు బయలుదేరినారు మేము మీతో పాటు ఉన్నాం ప్రవా మీరు మా అద్యంలో ఉన్నారు తండ్రిగా మీకు వందాలిసా అనేకులు ప్రవా బహుమానాలు మీరు ఇచ్చినారు కావా లోకంలో నైనా ఎన్నో ఈవులు గిఫ్ట్ ఇచ్చిన ప్రభావా ఓ ప్రవాణ తండ్రి మీరు మీరు మా నుంచి ఏం తీసుకోగలరు కావా మీరు మాకు ఏమి ఇచ్చినారు క్వా దాని నుంచి మీరు మాకు మీరు మా నుంచి ఆశిస్తున్నారు పవ్వా కాబట్టి ప్రవాణ తండ్రి మేము నుంచి మేము ఏం పొందుకున్నాము ప్రభావా అది తిరిగి మేము ఇవ్వాలి మేము అనేకలను ఇవ్వాలా ఓ ప్రభావం మీరు మీరు ఏ రీతిలో మేము సమర్పించుకోను ఆ రీతిలోనేకులు మీకు సమర్పించాలా అది మీరు మరించే ప్రభావ ఎంతో ఇష్టమైన ప్రభావ మీకు ఆయన నచిపోతున్న ఆత్మలు ప్రభావ ఎంతో ఇష్టమైంది ఆ కార్యం చూడటానికి దేవతలు పై నుంచి చూస్తున్నారు ప్రభావ ఆయన ఒక పాతి తన పాపంలో నుంచి రచన నడిపిస్తే ఎంతో సంతోషమైన పరలోకంలో మాకు కూడా సంతోషం ఉంటుంది ప్రభావా అది మేము మీకు ఇవ్వాలా ప్రభావ ఆ రీతిలో మేము అనేకులు మీకు అనేక గొప్ప జన సామాన్యం అనేకులు చెంత మీద నడిపించాలా అలాంటి బిడ్డలతో మమ్మల్ని తయారు చేయడం ఆిష్టమైన గుడ్డి వారికి మీకు కన్నులాగా ఉండాలా గుడ్డి వారికి చెంత మీద ఓ ప్రవ గుడి వారి నీ ప్రక నుంచి ఒక వాళ్ళందరి నుంచి అంత నడిపించాలా ఈ సన్ని మీరు నడిపించాలా ఒక సియోలో పర్వత మీకు తీసుకుని రావాల అయినా ఇసు ప్రభావం సేవలు నడిపించాను ప్రవా మీ వారిలో మీ వాక్యం ప్రకారం మీరు జీవించాలా మేము ప్రకటించుకునే కదా ప్రభావ ప్రకారం జీవించాలా ప్రబంధన లైనా ఇసు ప్రభావ ఎన్నో కర్యాల నుంచి ప్రబం మాత్రం మాట్లాడుతున్నారు ఎన్నో విషయాలు మాకు నీకు వందాలు గొప్ప దేవా కొన్ని వాక్యాల ఎంతో కష్టంగా ఉన్నాయి ప్రభావ అర్థం చేసుకుని కానీ ప్రవా ఆత్మ వల్ల మీ కృప వలన తండ్రి మీరు మాత్ర అవన్నీ మెల్లమెల్లగా మాకు అనుగ్రహిస్తున్నారు తండ్రి నీకు వందాలు చేయిస్తాను మీకు కృత మీకు గొప్ప దేవా మధ్య కాలశ్వరు అందరినీ కూడుకున్న ప్రభావా తన ఇసులో మీరు మాత్రం మాట్లాడడానికి నీకు వందాలు ప్రవాదేశాలని ఆశ్రించే నూతన గొప్ప శాస్త్రం పెట్టుకున్నయన వైరస్ బాధితులు అందరూ మీరు మీరు మీరు మీరు మీరు మీ స్వస్థపచ్చండి రాబోయే దినాల్లో ప్రభావ మరి విశేషమైన వాత్మే ప్రకటించాలా అనేకులకు ప్రభావ మీ వాక్యను ప్రకటించాలా ప్రభావ మీ సత్యం విషదీకరించే ప్రకటించాలా మీ వాకును మేము ప్రకటించే వాళ్ళకి మీ వాక్యంలో మేము తయారు కావాలి ప్రవా కానీ సంపూర్ణతో మనం చిన్న సేకరణ ముట్టడం ప్రవా అన్నకు మంచి ఆరోగ్యం ఇచ్చిన ప్రవా ఓ దేవా ఇస్తుక ఎన్నో విషయాలు ప్రభావా అన్నదో మాకు బయపరిచిన ప్రవా ఈ సత్యం మాకు బయలుపరచబడిందంటే ప్రభావా కేవలం ప్రభు అన్న ధరణ మీ ఆత్మ ధ్వరకు అనుగించినా కానీ అన్న లేకుంటే మా జీవితాలు ఎక్కడ పోయితుందో ఏమైపోతున్నావు ప్రవా అది తలుసుకుంటే బహుభయంకరంగా ఉంది ప్రభావాన్ని ప్రభుత్వ అన్నింటి నుంచి మాకు విలువ కల్పించారు మమ్మల్ని ఆత్మ ప్రవ మీ కృపలో వర్ణాలు ప్రవా ఓ వివా అమికులు ప్రభావం నటించాలని బలమైన సాధన ప్రకారం నటించడానికి వర్ణాలు కావా అన్న కుటుంబానికి దీవించి ఆశ్రయించండి నూతన అభిషేకించ ప్రవా ప్రతి చోట శాసన పెట్టుకునే అన్న బంధువులు ప్రవా అన్నదమ్ములు ఓ ప్రవా బంధువులు అందరినీ రక్షణ నటించిన సత్యంలో నడిపించడం ప్రన్న అగ్నికంచిన ఉద్యోగ స్థలంలో ప్రభావ వర్క్ ప్లేసెస్ లో అంతా మీరు పోండి వరస్ నుంచి వ్యాక్సిన్ కుటుంబం మీరు కాపడి ది అగ్నించే పుష్టి నుంచి నూతన అభిషేక నూతన జ్ఞాన చట్ట ప్రతి చోట మీకు శాసనం పెట్టుకొని మీ ఆకృతిలో సిద్ధపచ్చుకోవాలి ఏసు క్రీస్తు పార్శ్వార్థిస్తాం తండ్రి ఆమె స్తోత్రం ప్రభా పరిశుధ్ర ఏసయ మీకే స్థితిలో స్తోత్రాలు నేను అబ్రహామి గొప్పదేవ మీకు వదాలు ప్రభా ఈ విదేశాల నుంచి తర్వాత మిమ్మల్ని కాచు కాపాడి ఎన్నో విషయాలు మాత్రం మాట్లాడుతూ బలపరుస్తున్నది ఇది ఆత్మకార్యం అని మేము సంపూర్ణంగా విశ్వస్తున్నాం ప్రభావ ప్రతి ఒక్కరిని ప్రభా ఆత్మలోనే ఎరగాలన్న విషయాన్ని మరోసారి మీరు జ్ఞాపకం చేసినాను నేను సమస్త తర్మలు మీ మహిమార్థంగానే మేము జీవించలే నడిపించి మనం మా ప్రవర్తన అంతట్లో మీ అధికారానికి లోపడి జీవించాలని నడిపించమని ప్రార్థిస్తున్నాం నేను మీ యొక్క మధ్యాహ్న కాలంలో ప్రభ మీ యొక్క సన్నిధి మా యొక్క తను మళ్ళీ మీ సన్నిధిలో మమ్మ మమ్మల్ని వందనాలు ప్రభా అవును ప్రభు ఇప్పుడు యోగ్యతల్లిని మమ్మల్ని మీరు రక్షించుకున్నారు మీ బిడ్డలతో స్వీకరించారు కృపాకరాలతో అనుగ్రించి ఇంతకాలం నడిపించినందుకు మీకు ఎంత వందలు ప్రభావ మీతో ముఖాముఖిగా దర్శించే ఓ ప్రభావ సంభాషించాల నాశని ఓ ప్రభు అధికమవుతుంది ప్రభు మాలో మాతో మాట్లాడండి ప్రభు మాకు అవకాశం అనుగ్రహించండి ప్రభావ సేవా జీవితంలో ఏ రీతి అనేకలు మీచంత నడిపించిన జ్ఞానం అనుగ్రించండి మనుషులకు ఎట్లా తనల్ని కన్విన్సింగ్ గా మాట్లాడాలను మీరే ఆ జ్ఞానం మీ మాటలు మా నోట్లో పెట్టండి తండి మాట్లాడినప్పుడు మనుషులు తిరస్కరించకుండా మీ యొక్క వాక్యాన్ని స్వీకరించాల అటువంటి జీవన విధానంలో మమ్మల్ని అందరూ నడిపించండి మమ్మల్ని మీరు ఆక వసతి పరుచుకొని మీరే మహిమందమని ఏసు క్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి పరిశుద్ధ మహోన్నత కృపా కనిక్రము గల దేవ ఈ సర్వోన్నత సర్వాధికారి సర్వలోక సృష్టికర్తల దేవ జీవా కృపా సత్య సంపూర్ణ వేలాది వంద నాలుగు ప్రభావ ఇదండీ మా జానకాల సమయంలో ప్రభావం మీ స్వరం ఇంటికి తండ్రి మీరు చిన్న గొప్పతను బట్టి మీకు వేలాది వంద నాలుగు ప్రభావ ఒక మాట్లాడినారు ప్రభా దేవా తండ్రి అవును ప్రభా తండ్రి ప్రభావ మీకు విలువైన అర్థంలో తీసుకొచ్చే వరకు మేము ఉండాల ప్రభా మీరు సాయం దాయి ప్రభావ ఆ తండ్రి ఎంతో మంది ప్రభావతండ్రి నైనా నిరక్షమైన జీవితంలో ఉన్నారు ప్రభావ కానీ ప్రభావం ఉండడానికి విలువైన ప్రభావ ఆ తండ్రి ప్రతి ప్రతి ప్లేస్ మీకు విలువైన అర్థాలు తీసుకొచ్చే వారు మా ఇండాల మీ యొక్క కృప కనిక్రమం పొందుకున్న వారు మా ఇండాల ప్రభావన తండ్రి ఎంతో మంది ప్రభావం అయినా నశించిపోతున్నారు తండ్రి ఎంతో మంది వారు విలువలు తెచ్చుకోలేకపోతున్నారు తండ్రి ఈ స్వస్థత లేదు ప్రభావ ఎవరికి ప్రభావత తండ్రి కళ్ళుండి కూడా చూడలేకపోతున్నారు ప్రభావ కాళ్ళు కూడా నడవలేని స్థితిలో ఉన్నారు ప్రభా ఈ లోకంలో అపవాది బంధకాలు చెక్కబడిన ప్రభానతం మీరు మాకున్న తరలి ఎన్నో వాకాలను చూపిస్తా ఉన్నారు ప్రభా ఎన్నె మర్మాలను బయలుపరుస్తున్నారు ప్రభా అవన్నీ ప్రభావతం ఈ దినాల ప్రభావం మేము మా యొక్క బాధ్యత గుర్తు చేస్తున్నాయి ప్రభా త్రి ఇక్కడ ప్రభావం ఉండకుండా ప్రభావైనా గొప్ప గొప్పగా తండ్రి మేము చేయాల ప్రభావ మీ నామను గొప్ప కార్యాలు చేయాల ప్రభావ తండ్రి అతనికి అనేక నుంచి నడిపించాల ప్రభావం జ్ఞానం దయచేయండి ప్రభావం అభిషేకం దయచేయండి ప్రభావ మీ కృత కనికరంతో కాచి కాపాడండి దే వాయిదా తండ్రి అతి రీతి వ్యాక్సిన్ వైరస్ బాధ్యత అందరిని బట్టి ప్రార్థిస్తున్నాం భయంకరమైన పరిస్థితి నుంచి మీరు నా తర్ నార్మల్గా తీసుకొచ్చిన ప్రభావ మీకు వేలాది వందల తండ్రి నా ప్రభావ ఇంకో ప్రభావ ఎవరైతే వంద బారణపడినారు ప్రభారందరూ మీ స్వస్థపరచండి ఆయన కనికరం చెప్పించండి చనిపోయిన వారి కుటుంబాలను ఆదించండి ప్రభావ అయినా మీరే వారిని ప్రభావ వారికి ప్రతి అవసరం తీర్చండి ప్రభావ ఎవరైనా వ్యాక్సిన్లను ఆశ్రయిస్తున్నారో వారందరినీ స్వస్థపర్చండి తండ్రి ఎటువంటి నాయన ఎటువంటి దుష్ప్రభావాలు కనికరం చూపించండి ప్రభావ నా తండ్రి పేర్లో పాల్గొన్న బ్రదర్ని సిస్టర్ మీరు ముట్టండి ప్రభావ మీరే సహా తండ్రి వారికి తోడైందండి శవల్ కుటుంబాల్లో శాంతి సమాధానం తెచ్చండి వెళ్ళే ప్రతి చోట ప్రభావం మీ సాక్షులుగా నిలబెట్టుకుంటే ప్రభావం త్రీ మీ యొక్క గొప్ప ఆత్మ కార్యాల వారి ద్వారా మీ సేవలో మరింత బంగా వాడుకోమని పెట్టుకుంటున్నాం ప్రభావా అదే రీతిగా తండ్రి వాక్యాన్ని షేర్ చేసుకున్న ప్రభా ప్రభిదాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా నత మీరైనా కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగించండిన తండ్రి మరింతగా ఆత్మీయ స్థితిలో తీసుకెళ్ళడం ప్రభావ గొప్ప మర్మాలు బయలుపరచండి ప్రభావం తండ్రి ఇంకా గొప్ప సేవ జయాల ప్రవాహానం తరలి ప్రతి చోట మీరే కుటుంబంలో గొప్ప కార్యాలు మీరు జరిగించడం తండ్రి ఆ కుటుంబంలో ప్రతి అవసరం ఇచ్చిన ప్రభావ రక్షణ రక్షణ గ్రహించిన తండ్రి మీ గ్రామానికి సాక్షులుగా నతండి మీ సేవకులుగా ప్రతి ఒక్కరిని మార్చుకుని తండ్రి కానీ మీ యొక్క కాపుదల ప్రతి ఒక్కరిని నడిపించమని నాన్న ఇచ్చిన తర్వాత ఈ వింటకున్న తండి మిమ్మల్ని ఆరాధించట మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వేలాది వందనాలు నాలుగు కృతజ్ఞత స్థులు స్తోత్రాలు జీవిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామం మీ ప్రార్థన సమర్పిస్తున్నాను తల్లి అమే అమేన్ యూ పరలోక పరలోక ముందున్న తండ్రి ఏ సయ్యా నీకు వందనాలు తండ్రి ప్రభా నీకే స్థుతులు స్తోత్రంలో తండ్రి నా ప్రభా ఇదిగో ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయం ఉందో ప్రభా నీ స్వరం వినిపించిన ప్రభా నీకు వేళ అది కృతజ్ఞతలు ప్రభ అవున ప్రభా తండ్రి తెల్లని వస్త్రములు అది మాకు మేము కలిగి ఉండాల్సిన పరిశుద్ధత ప్రభ కాబట్టి ఈ లోక మాలన్యం మా మీద అంటకుండా ప్రభ ఎప్పుడు పరిశుద్ధత కలిగి ఉండాలా పరిశుద్ధత కలిగి ఉండకపోతే నాయన నీ రాజ్యంలో ఉండలేరు అలాగే నిన్ను చూడలేరు అని నువ్వు చెప్తున్నావు ప్రభా కాబట్టి ప్రభా ఈ లోక మా మీద అంటకుండా పరిశుద్ధత కలిగి జీవించ అలాగే ప్రభా అనేకులను కూడా పరిశుద్ధులుగా మేము మార్చాలా అది కేవలం నీ జీవమైన వాక్యమే ప్రభ అది వాళ్ళ హృదయాల్లో మేము నాయన ప్రకటించాలా ప్రేమ పూర్వకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రకటించాలా ప్రభా అనేకులు నాయనా నా తండ్రి ఎంతో మంది ప్రభ నశించిపోతున్నారు ప్రభ నాయన నీ లోకంలో ప్రభ నాయన నువ్వు వేర్పరచుకున్న బిడ్డలు ఒకప్పుడు నీలో వెలిగింపబడిన బిడ్డలు ప్రభ నాయన ఎంతో మంది నాయన నాయన పూకిరి శేష్ఠలు కల్పనా కథ వాక్యాలు రకరకాల బోధలు నాయన రకరకాల పద్ధతులు ఆచారాలు పెట్టుకొని అంతా నాయన తండ్రి ఈ లోకం భ్రష్టత్వంలో మునిగిపోయినారు ప్రభ కానీ ప్రభ వాళ్ళకి ఏ రీతిగా నాయన నీ వాక్యం వాళ్ళు తోడెళ్లాగానే ఉంటారు ప్రభా వాళ్ళు విర్చుకు పడతారు కానీ ఎట్లా నాయనా వాళ్ళతో మేము వెళ్ళాలా ఏ రీతిగా ప్రభావం నాయనా నీ యొక్క సువార్తని మేము ప్రకటించాలా ఏ రీతిగా ప్రభావం అయినా వాళ్ళని నీ వైపు నడిపించాలా అది కేవలం తండ్రి అది మీకే తెలుసు ప్రభా అది తండ్రికే తెలుసు కాబట్టి ప్రభా మీ ప్రణాళిక తండ్రి మా పట్ల ఏ రీతిగా ఉందో నాయన మీకు తెలుసు ప్రభా కాబట్టి మీ ప్రణాళిక చొప్పున మమ్మల్ని నడిపించండి ఇంకా మాలో ఏమైనా ప్రభా నాయన ఇంకా ఏమైనా కొస అంచనా లాగా ఇంకా ఏమైనా మాలో బలహీనతలు ఉంటే ఇంకా ఏమైనా ఉంటే మీరు నాయన మీ స్వరం ద్వారా వినిపించి నాయన మమ్మల్ని మీరు కలిగిన పరిశుద్ధులుగా మార్చి మీరు కలిగిన భారము మేము కలిగి ప్రభా మీరు కలిగిన ప్రేమ సమాధానము మేము ఎక్కడ వెళ్తే అక్కడ అంతా సమాధానం రావాలా ప్రభా తండ్రి ప్రతి చోట నాయనా నాయన తండ్రి నిన్ను మహిమపరచాలా ప్రభా తండ్రి అది మా ప్రవర్తన విషయంలో మాట్లాడే విధానంలో జీవించే విధానంలో అన్ని విషయాల్లో ప్రభ మీరు వర్దిల్లారు ప్రభ ఈ లోకంలో మేము కూడా ఆ రీతిగానే వర్దిల్లాలా అలాగే నాయన ఎంతో మంది ఆత్మలు నశించిపోతున్నారు వాళ్ళందరినీ ప్రభా నీ రాజ్యంలోకి నడిపించాలా నేను ఈ నీకు వందనాల కృతజ్ఞతలు ఈ స్వరం తోటి సహోదరుడు ఆయన కూడా నృదయపూర్వక వందనాలు మీరే దీవించండి ఆయన కుటుంబాన్ని ఆశ్రవదించండి ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీసత్యాలు తండ్రి బయలుపరచండి భార్యాభర్తల మధ్య శాంతి సమాధానం ప్రేమం దయచేయండి అలాగే ఇద్దరు బిడ్డలు రక్షణ మార్గంలో నడిపించండి మనవాణ్ణి అలాగే కోడలు వాళ్ళకు కూడా మీరు తోడండి మంచి ఆరోగ్యం దయచేసి వైరస్ల నుంచి వ్యాక్సిన్ల నుంచి కాపాడండి ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి బ్రదర్ కి సిస్టర్స్ అందరికీ నృదయపూర్వక వందనాలు ప్రభా వాళ్ళు చేసే ప్రతి పనులు తోడండి మీరే నాయన వాళ్ళకి కాపరగా ఉండండి ప్రభా అలాగే చంద్రశేఖర్ అన్న కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీసత్యాలు ఇంకా ఎన్నో నాయన ప్రకటన గ్రంథం గురించి ప్రభ ఇంకా ఎన్నో మైలు బయలుపరచండి ప్రభాయనా తండ్రి అన్న కుటుంబంలో మీరే పర్లో ఒక శాంతి సమాధానం దయచేసి నాయన సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి మీ ఎన్నో మరుగైన విషయాలు కూడా సిస్టర్కి బయలుపరిచి నాయన మీరే సంపూర్ణంగా ప్రభ నాయన మా తండ్రి మీ వైపు తిప్పుకోండి ప్రభ ఇద్దరు బిడ్డలు చదువుకుంటుండగా ప్రభ మంచి ఆరోగ్యం దయచండి మంచి జ్ఞానం దయచేసి ఆ ఎడ్యుకేషన్ మంచి ఉన్నతెళ్ళండి ఆయన ప్రభా అన్న కుటుంబాన్ని వైరస్ల నుంచి వ్యాక్సిన్ల నుంచి ప్రభా మీరే తెగుల నుంచి కాపడండి నా ప్రభా ఎంతో మంది ప్రభానైనా వైరస్ బారిన పడిన ప్రభా తండ్రి రకరకాల వేరియంట్లు వస్తున్నాయి ప్రభా కానీ నాయన నీ బిడ్డలను నువ్వు క్షేమంగా కాచి కాపాడుకుంటావు ప్రభా తండ్రి నాయన ప్రభ ఎంతో మంది నాయన నిర్లక్ష్యంగా నాయన జీవిస్తున్నారు ప్రభా తండ్రి ఒక్కసారిగా నాయన అది పైకి వచ్చి పరిగెత్తుతున్నారు కానీ ముందు ఎవరు మెలుకొని జాగ్రత్త లోకమంతా నిర్లక్ష్యంగానే జీవిస్తున్నారు ప్రభా కానీ వాళ్ళకి ప్రభానైనా మీరే నాయన జ్ఞానం అనుగ్రహించండి తండ్రి వాళ్ళలో ప్రభానైనా భయం మీ పట్ల కలిగిన ఆయన నీ పట్ల నీతిగా జీవించాలా ఈ వైరస్ల నుంచి వ్యాక్సిన్ల నుంచి నాయన ప్రత్యేకమైన తెగుల నుంచి కాపడండి ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో ఆ కలవరిశల్లో తండ్రి మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరచండి అలాగే తండ్రి ఎంతోమంది సేవకులు మీ అందరు నిద్రించిన రాష్ట్రాంగంలోకి మీరు కాపలనే ఏమైనా తండి వాళ్ళ కుటుంబాలకి మీరే ఆదరణగా దయచేయండి ప్రభా మీరే సమాధానం దయచేయండి భార్యలను పిల్లలను భర్తలను కోల్పోయిన వాళ్ళందరికీ మీరు తోడుండండి ప్రభానైనా తండ్రి గొప్ప దేవుడవు తండ్రి సర్వశక్తిమంతుడవనైనా నీకే వేలాది కోట్ల అది స్థుతుల స్తోత్రంలో తండ్రి అవును ప్రభానైనా మీకట అతి సమీపంగా ఉంది ప్రభానైనా మేము సిద్ధపడిన ఆయన అనేకులను సిద్ధపరచాలా మేము నీరు కలిగిన పరిస్థితి తగలిగి జీవించాలా మీరు ఇంకా ఎన్నో మరుగైన విషయాలు తండ్రి మాకు మీరు బయలుపరచమని ఇంకా మేము ఏ రీతిగా ఆయన ప్రతి విషయంలో మేము వర్దిల్లాలా ఇంకా ఎక్కడ మాలో నీకు గుణంగా లేదు ప్రతిదీ మీరు మాకు చూపించమని ఇంకా నాయన మీ స్వరం వినిపించి ఇంకా మీ ఎన్నో మరుగైన విషయాలు ఆత్మీ సత్యాలు ఇంకా నాయన మాకు చూపించి మమ్మల్ని కూడా ప్రభావం మీ ప్రతిరూపకంగా మార్చిన ఆయన మీరే సేవ జరిగించేలాగా ప్రార్థిస్తూ ఈ మధ్యాహ్న కాల సమయం నీకు నాయన వందనాలు చెల్లిస్తూ నజరేడైన యేసు పరిశుద్ధ నామం పేరుట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి థ్యాంక్ యూ మన ప్రవేణ ఏసీ క్రిస్తక కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతోడైనడు కాక ఆమెన్ అనలియన్